శ్లోక నంబర్ థ్రీ పృథివ్యాం పుత్రస్ జననీ బహవ సంతి సరళా పరం తే విరళతరళోహం తవ సుత మదీయ అయం త్యాగ సముచిత ఇదవ శివే కుపుత్రోజా కుమాతా నభవతి. దిక్కు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు దారి తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దారి తెలిసిన వాడు పోతాడు దారి తెలియని వాడు ఎక్కడో ఒక చోట దారి తప్పుతాడు దారి తప్పిన తరువాత మళ్ళీ దారిలోకి రావడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది కాబట్టి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటుంటారు దీన్ని సంస్కృతంలో శరణం అశరణానం అంటారు సంస్కృతంలో శరణం అశరణానం అశరణానం అంటే ఏ ఏ యొక్క దిక్కులేనటువంటి వాడికి అశరణానాం శరణం భగవంతుడే దిక్కు అని అర్థం దిక్కులేనటువంటి వాడికి భగవంతుడే దిక్కు ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా తెలియనటువంటి వాడికి ఎవరింక దిక్కు అంటే భగవంతుడే దిక్కు అంటే భగవంతుడు దిక్కు అంటే భగవంతుడి మీద మనకు విశ్వాసం పూర్ణంగా ఉండాలి అప్పుడు ఆయన దిక్కు అవుతాడు కాబట్టి అందరూ ఉన్నారు దిక్కు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో దారి దప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ భగవంతుడు ఉద్ధరిస్తాడా కాదు ఆయన మీద ఎవరైతే దృష్టి పెడతారు ఆయన్ని ఎవరైతే వాంచిస్తారో ఆయన్ని ఎవరైతే పూజిస్తారో కీర్తిస్తారో ధ్యానిస్తారో అటువంటి వాళ్ళకే భగవంతుడు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలా జరగాలి ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేనిదే అని ఎవరు ఉన్నా ఎంతో కాలం మనకు తోడుగా జీవితంలో ఉండరని మనకు తోడు నీడ ఎప్పుడైనా భగవంతుడేనని గుర్తించి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకే భగవంతుడు దిక్కై ఉంటాడని అర్థం కాబట్టి ఇది మొదట మనం ఈ ప్రపంచం యొక్క అనిత్యమైనటువంటి స్థితిని అర్థం చేసుకోవాలి భగవంతుడిని ఎందుకు మర్చిపోతామంటే మనకు అన్ని బాగున్నాయి అనుకోవడంలోనే భగవంతుని మర్చిపోతాం కానీ ఇప్పుడు బాగున్నవి బాగలేకుండా పోవడానికి క్షణాలు చాలు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి కాబట్టి ఎంతో డబ్బు కలిగినటువంటి వాళ్ళు ధనికులు ఐశ్వర్యవంతులు భాగ్యవంతులు ఒక్క క్షణంలో వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే తీరా వైద్యుడి దగ్గరికి వెళితే డాక్టర్ దగ్గరికి ఇంకా ఎంతో కాలం బ్రతకవయ్యా నీకు టెర్మినాల్ క్యాన్సర్ అని చెప్తే జీవితం ఎట్లా ఉంటుంది కాబట్టి ఆ క్షణం వరకు అన్నీ ఉన్నట్లే ఉన్నాయి ఒక్క క్షణంలో జీవితం అంతా కూడా తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది జీవితంలోనే ఉండేటువంటి ఒక అనిత్యమైనటువంటి స్థితి కాబట్టి ఇది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు దీని వెనుక కారణాలు ఉన్నాయి నీతి ఉంది కాబట్టి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న కాదు ఏదో చేసుకుంటేనే వచ్చింది ఏది చేయకపోతే ఏది రాదు కృతం భవతి సర్వత్రా ఏదైనా చేస్తేనే వస్తుంది కాబట్టి కృతం గతంలో ఏదైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఊహలు మన దగ్గర లేవు గతానికి సంబంధించినటువంటి అవగాహన మన దగ్గర లేదు ఆ జ్ఞాపకాలు మన దగ్గర లేవు ఇవి కేవలం ఒక జీవితానికి సంబంధించినవి కావు అనేక జన్మల్లో మనం ఆచరించినటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనను వెంబడిస్తూ ఉంటాయి గనక వాటి ఫలితాలు వస్తూ ఉంటాయి కర్మైతే మనం చేస్తాము ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు గనక దాని వెనక నీతి ఉంది గనక ధర్మం ఉంది గనక ఆ ధర్మాన్ని అనుసరించి మనకు భగవంతుడు ఫలితాలను ఇస్తూ పోతాడు కాబట్టి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో మనం ఊహించలేం గనక అటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడాను ఒక్కటే భక్తి కలగాలి అంటే ఈ ప్రపంచం యొక్క అనిత్యమైనటువంటి స్థితి మనకు అర్థం కావాలి కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఉంది కానీ ఎప్పుడు ఎలాగే ఉంటుందని చెప్పలేము అట్లాగే ఈ ప్రపంచంలో నడిచేటువంటి మన జీవితం కూడాను ఇప్పుడు ఎంత గొప్పగా శోభిస్తూ ఉండినా ఒక్క క్షణంలో ఇది తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉందని ఆ పరిస్థితిలో ఎవరికోసమైతే మనం ఈ ప్రపంచంలో కష్టపడ్డామో ఎవరికోసమైతే మనం జీవించామో వాళ్లతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా తృత్ తినీలైపోతాయనేటువంటి సత్యం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడే భగవంతుడి మీద తిరుగుతుంది కానీ లేకపోతే మాత్రం భగవంతుడి మీద తిరగదు ఒకవేళ తిరిగిన సుస్థిరంగా ఉండదు నాకు అనేకం కావాలి దాంతోపాటుగా భగవంతుడు కూడా కావాలి అభిప్రాయంలో ఉంటారే కానీ నాకు భగవంతుడే కావాలి అనుకునేటువంటి వాడికే శరణం అశరణానాం దిక్కు వాడికి భగవంతుడే దిక్కు అనేటువంటిది ప్రార్థనలో ప్రధానంగా ఇదే ఇంకేమీ లేదు బాధలు అందరికీ ఉంటాయి బాధలు ఉన్నప్పుడు ఆ బాధల్ని మనం అనుభవించలేం మరొకరితో వెళ్ళి చెప్పుకుంటాం ఆ మాత్రం సపోర్ట్ సిస్టమ్ ఉండాలి జీవితంలో దిస్ కాల్డ్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక బాధని మనం అనుభవించలేనప్పుడు అదే దేహ సంబంధమైనటువంటి బాధ అయితే ఆ బాధని తీర్చమని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము అదే మానసికమైనటువంటి బాధ అయినప్పుడు పది మందితో చెప్పుకుంటే మన యొక్క బాధ తీరుతుంది అని చెప్పేసి వెళ్ళి స్నేహితులు బంధువులు ఎవరో వెళ్ళి చెప్పుకుంటాం నిజమే ఆ విధంగా చెప్పుకోవడం వల్ల కొంత బాధ తీరుతుంది ఓదార్పు కలుగుతుంది ఆ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఎవడైతే వింటాడో మన బాధని వాడు బాధల్లో కూరుకుపోతాడు అది వచ్చిన బాధ ఎందుకని అందరికీ ఉన్నాయి ఈ ప్రపంచంలో బాధలు కాబట్టి మన బాధలన్నీ విన్న తర్వాత వాడు చేయగలిగేది ఏంటి చెప్పండి బాధల్ని తొలగించాలంటే బాధలు లేని వాడు అయి ఉండాలి ఒక మునిగిపోయేటువంటి వాడిని ఉద్ధరించాలి అంటే ఈత తెలిసిన వాడు ఉండాలి కానీ వాడు కూడా ఈత రాకుండా మునిగిపోయేవాడు అయినప్పుడు ఉపయోగం లేదు అందుకని ఒక్కొక్కసారి ఇతరులు వచ్చి మనకు బాధలు చెప్పినప్పుడు ఈ విధంగా మా అమ్మాయి చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది మా తమ్ముడు చచ్చిపోయాడు ఇట్లా అట్లనే మనకు బాధలు చెప్పినప్పుడు మనం వింటాం విని తరువాత మనసు కలత అయ్యో పాపం చాలా మంచివాడు చచ్చిపోయాడు కదా అంతకన్నా చేయగలిగేది ఏమి లేదు వినేవాడు కాబట్టి వినేవాడు ఓదార్పు లేదు వాడు దుఃఖపడతాడు కాబట్టి మనం ఎవరికన్నా చెప్పుకోవాలి అని ఉంటే మన బాధలు ఏవైనా భగవంతుడికి చెప్పుకోవాలి కానీ మామూలు మనుషులకు చెప్తే లాభం లేదు ఎందుకని మన బాధని వాళ్ళ గుండెల్లో దించిన వాళ్ళు అవుతారేమో కానీ దానివల్ల మనకేం ఓదార్పు లేదు కాబట్టి నిజమైనటువంటి ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది కేవలం భగవంతుడి నుంచి వస్తుంది కాని మరొక చోట నుంచి వచ్చేందుకు అవకాశం లేదు ఎందుకని భగవంతుడిని నువ్వు బాధ పెట్టలేవు నీ బాధలన్నీ చెప్పుకున్నా భగవంతుని నువ్వు బాధ పెట్టలేవు వరకు అన్ని దేవాలయాల్లో ఆశ్రమాల్లో ఇళ్లలో పూజా గదుల్లో ఎంతమంది వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు భగవంతుడికి చెప్పండి బాధలు లేని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో కాబట్టి ఈ బాధలన్నీ కూడా భగవంతుడు చెప్తూ ఉన్నారు మనలాగే బాధలు విని కృంగిపోయేటువంటి మనస్తత్వమే గనక భగవంతుడి గనక ఉండేటట్లయితే ఇప్పటివరకు ఆయన కూడా పిచ్చుడైపోవాలా కానీ మనం ఎన్ని బాధలు చెప్పినా భగవంతుడు మాత్రం ప్రసన్నంగానే ఉన్నాడు చూడండి తమాష ఎక్కడ కూడాను ఇట్లా కూడా అనడం లేదు కదా ఎందుకో తెలుసా మన బాధలు ఆయన్ని దుఃఖానికి గురి చేయలేవు కారణం ఏంటి ఈ బాధలు ఎందుకు వచ్చాయో తెలుసు ఇవి కర్మఫలాలు మనం ఆచరించినటువంటి కర్మలు గతంలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అందుతూ ఉన్నాయి మనం పరిమితమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నామే గానీ ఈ కర్మల యొక్క ఫలితాలు ఏంటి అసలు ఎందుకు నాకు ఈ విధమైనటువంటి దుఃఖం వచ్చింది ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉంది ఎందుకు నేను మారలేకపోతున్నాను ఇవన్నీ మనం ఊహించలేం కానీ భగవంతుడు సర్వజ్ఞ సర్వం జానతీతి సమస్తం తెలిసినవాడు గనక ఆయనకి ఇవన్నీ తెలిసిన అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను మునిగేవాళ్ళని తేల్చేటువంటి శక్తి కలిగిన వాడే గానీ తాను మునిగిపోడు కాబట్టి బాధలు ఆయనకంటూ లేవు బాధల్లో ఉండేటువంటి మనల్ని కాపాడేటువంటి వాడు తాను కాబట్టి తనకు ఏ విధమైనటువంటి బాధలు లేవు అందుకని మన శ్రీరుద్రంలో అహంత్యాయ నమహ అన అహంత్యాయ నమ అంటే వినాశం ఎరుగని వాడికి నమస్కారము అహంతాయ అంటే హంతుం అశక్త అయోగ్య కాబట్టి చంపడానికి అవకాశం లేనటువంటి వాడు ఇంతమంది అక్కడి నుంచి బ బాణాలు వేస్తూ ఉంటే అర్జునుడికి రథం ముందులో ముందే కూర్చొని ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి ఒక్క బాణం తగల్లేదు తనకు తగలేదు సరిగదా తనను నమ్ముకొని ఉన్నటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కూడా ఒక్క బాణం తగల్లేదు ఎందుకని ఏ బాణం రావాలన్నా భగవంతుని దాటుకొని అతని దగ్గరికి రావాల్సి వచ్చింది రక్షించేటువంటి భగవంతుడు ముందే ఉన్నాడు గనక భక్తుడికి ముందే భగవంతుడు ఉన్నాడు గనక భగవంతుడిని ముందు పెట్టుకొని భక్తుడు ఏ పనైనా చేస్తూ ఉండాడు కాబట్టి ఆయన కార్యక్రమాల్లో భారం అంతా కూడాను భగవంతుడే వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ విజయ సారథి అర్జునుడి ఇచ్చేశాడు అయ్యా ఇదిగో నా యొక్క రథాన్ని నడుపు అని కళ్ళని చేతికిచ్చాడు అప్పుడు ఆయన విజయ సారథి అయ్యాడు పార్థసారథి అంటే విజయుడికి సారథి అయ్యాడు అని అర్థం వాస్తవానికి భగవంతుడు విజయ సారథి కాదు విశ్వసారథి ఈ ప్రపంచానికే ఆయన సారథి ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపేవాడు తానే అందరి జీవితాలు వెనుక తానే అందుకని ఎట్లాగైతే అర్జునుడు పిలిచి రథాన్ని నడుపు అట్లాగే మనం కూడా భగవంతుడిని మన జీవితంలోకి ఆహ్వానించాలి హే భగవాన్ నేను ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అనిత్యమైనటువంటి ఈ జగత్తులో కొనసాగుతూ ఇక్కడ ఎక్కడ నా పుట్టి మునుగుతుందో నాకే అర్థం కావడం లేదు ఇంతమందితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాను వీళ్ళు లేకపోతే జీవించలేని పరిస్థితుల్లో నేనున్నాను కానీ నాకు మాత్రం ఒక సత్యం తెలుసు వీళ్ళందరూ నా వాళ్లే మదీహ కానీ ఒకరోజు వీళ్ళు నా వాళ్ళు కాకుండా పోతారు లేదా నేనన్నా వీళ్ళ వాళ్ళని కాకుండా పోతాను కాబట్టి హే భగవాన్ నన్ను రక్షించు అనేటువంటి భావన కలుగుతుంది ఆ కలిగినప్పుడు భగవంతుడు రక్షిస్తాడు కాబట్టి మన యొక్క స్థితిని అంగీకరించాలి నంబర్ వన్ భగవంతు యొక్క సహాయం ఏమిటో కూడా మనకు తెలిసి రావాలి బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థం కావాలి లేకపోతే వేదాంతం ఎంత విన్నా కూడా అది కూడా తమాషాలుగా ఉంటుంది నవ్వులాట్లుగా ఉంటాయి వేదాంతం నవ్వులాట కాదు అది అది జీవితానికి సంబంధించినటువంటి విషయం వైరాగ్యం లేనిటువంటి వాడికి తమాషాలుగా ఉంటాయి కానీ జీవితం అది మన జీవితం ఎప్పుడైనా కావచ్చు ఎవరికి ఇంతమందికి ఇది జరుగుతూ ఉండే అవి మనకు జరగకూడదని ఏముంది ఎప్పుడైనా జరగచ్చు అది ఎప్పుడూ మనసులో ఉండాలి సరేనా అప్పుడు మనకు ప్రార్థనలు కలుగుతాయి ఇప్పుడు అంటున్నాడు పృథివ్యాంపుత్ర జననీ బహవహసంతి సరళ జనని ఓ తల్లి అమ్మవారిని జగన్మాతని ప్రార్థిస్తూ ఉండాడు మూడో శ్లోకంలో ఇప్పటివరకు రెండు చూచాం మూడో శ్లోకంలో ఏంటంటే పృథివ్యాం ఈ ధరణిలో ఈ భూప్రపంచంలో పృథివ్యాం జనని అమ్మ తే పుత్రాహ నీ యొక్క బిడ్డలు ఎవరు వాళ్ళు సరళా సరళా బుద్ధిమంతులు సరళమైనటువంటి చింతనం కలిగినటువంటి వాడు సరళ చింతనం రుజు రుజుమార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు సరళ బహవ చాలా మంది సంతి ఉన్నారు అది ఫస్ట్ లైన్ జనని పృథివ్యాం తే పుత్రా సరళా బహవ సంతి అమ్మ ఈ ప్రపంచంలో ఈ భూ ఈ భూమండలం మీద ఈ ధరణిలో నీ బిడ్డలో చాలామంది బుద్ధిమంతులు ఉన్నారు అదే పాయింట్ ఏంటంటే బుద్ధిమంతులు ఉన్నారు అది ఫస్ట్ లైన్ పరం అంటే కాని. అమ్మ నీ బిడ్డలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు బహవ సంతి పరం కానీ తేషాం మధ్యే వాళ్ళ మధ్యలో సెకండ్ లైన్ తేషాం మధ్యే చివర తవ సుత నీ బిడ్డడు ఒకడు ఉన్నాడు ఎవరు అహం నేను ఎలాంటి వాడిని విరలహ తరలహ అది విరళ తరలోహం అహం విరలహ తరలహ నేనొకడు ఉన్నాను విరళ చింతనం కలిగిన వాడిని అంటే సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాడిని చెడు మార్గంలో సంచరించేటువంటి వాడిని దారి దప్పి చెరించేటువంటి వాణ్ణి తరలహా విరలహా చంచలమైనటువంటి వాడిని చపల చిత్తుణ్ణి సరళ విరళ మనకి ధ్యానంలో కూడా వస్తుంది కదా జ్ఞాపకం సరళ చింతనం విరళ తత్పరం అంటే విఘ్నాలతో కూడినటువంటి ధ్యానం కన్నా విఘ్నం లేనిటువంటి ధ్యానం శ్రేష్టమని ఉపదేశ సారంలో చూచాం కాబట్టి తరళహా విరళహ కాబట్టి నేను బుద్ధిహీనుణ్ణి చపల చిత్తుణ్ణి చెంచలమైనటువంటి వాడిని తమసుత నేను కూడా నీ బిడ్డనే ఎందుకని తల్లి ఒక్కటే అదే తమాషా బిడ్డలు అనేక మంది కానీ తల్లి ఒక్కటే ఆమె జనని జగజ్జనని అంటే ఈ ప్రపంచానికే జగన్మాత అమ్మ నీకు అందరూ బిడ్డలే కానీ మామూలు కుటుంబాల్లో కూడా చూస్తుంటాం కొందరు మంచి బిడ్డలుంటారు కొందరు గందరగోళమైన వాళ్ళు ఉంటారు ఇళ్లల్లో ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి కర్మ ఆ మంచి బిడ్డల వల్ల సంతోషపడతా ఉంటారు దారి తెప్పిన వాళ్ళ వల్ల దుఃఖపడతా ఉంటారు ఇది ప్రతి చోట ఉంటుంది అట్లాగే నీ బిడ్డలు చాలామంది ఉన్నారు ఎవరు జనని బహువహ సంతి సరళహ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మధ్యలో నేను ఒకరిని చేరాను విరళ తరలహ అది దారి తెప్పినటువంటి వాడిని చంచలమైనటువంటి స్వభావం కలిగిన వాడిని చెప్పల నేను ఒకడిని ఉన్నాను తల్లి వాళ్ళకి నాకు సంబంధమే లేదు ఎందుకని వాళ్ళ మార్గం వేరే నా మార్గం వేరే వాళ్ళు ఎప్పుడు నిన్ను మనసులో పెట్టుకొని ఉంటారు నువ్వు క్షణం కూడా నా మనసులో ఉండవు నిలవవు ఎందుకని ప్రపంచం అంతా నా మనసులోనే ఉంది కాబట్టి నిత్యమైనటువంటి నీ యొక్క స్థితిని గుర్తించి నీ వైపు వాళ్ళు పరుగులు తీస్తూ ఉండరు నేను అనిత్యమైనటువంటి ప్రపంచమే శాశ్వతమని భావిస్తూ ఉన్నా ఇక్కడ ఉండేటువంటి బాంధవ్యాలు ఏవి కూడా శాశ్వతం కాదని వాళ్ళకి తెలుసు కానీ ఇవే నిత్యమని నేను భావిస్తూ ఉన్నా కాబట్టి ఎటు చూసినా వాళ్ళకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు చెడు మార్గంలో ఉండేటువంటి వాడిని విరలహ తరలహా చంచలమైనటువంటి వాడిని నా మనసు ఎప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు విషయం నీకుండేటువంటి బిడ్డల్లో అందరూ ఒక రకంగా ఉన్నట్టుగా ఉండరు భక్తులు నేను ఒక రకంగా ఉన్నట్టుగా ఉన్నాను వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు దీన్ని ఇది ఒక ఇంటలెక్చువల్ హానెస్టీ భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టుగా పూజలు కొట్టి ఇవన్నీ చేయడం కన్నా నాకు భక్తి లేదు నేను చంచలమైన వాడిని నేను చపల చిత్తుడిని అని ఒప్పుకుంటే మంచిది ఎవరి దగ్గర ఇంకొక చపల చిత్తుడి దగ్గర కాదు ఎందుకని ఆయనకి ఇంకెంతకెంతగా ఎక్కువ ఉంది సరేనా ఈ పాములు కోతయితే ఆయన కళ్ళు తాగిన కోత అందువల్ల భగవంతుడితో చెప్పుకోవాలి భగవంతుడితో చెప్పుకోవాలి ఇంతమంది సరళాహా పుత్రాహా తేపుత్రాహ సరళ బహవ సంతి చాలా మంది ఉన్నారమ్మా కాబట్టి సరళా పుత్ర బహవ సంతి అంటే వాళ్ళందరూ సరళ చింతనం కలిగిన వాళ్ళు ఎట్లయ్యారు వాళ్ళు సరళ చింతనం బుద్ధిమంతులు అయ్యారు ఎట్లయ్యారు వాళ్ళు బుద్ధిలో ఉండేటువంటి పాపాలని పోగొట్టుకున్నారు గనక బుద్ధిమంతులు అంతే ఇంకేం లేదు బుద్ధిలో పాపాలుంటాయి చేసిన పాపాలు పాపాలు అంటే చేసేది పాపాలు కర్మలు కానీ ఆ కర్మలకు సంబంధించిన వాసనలుంటాయి ఏ వాసనలో ఉండడం వల్ల పాపాలు చేశాడో ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తూ మళ్ళీ నూతనంగా పాపాలు చేస్తూ పోయేటువంటి వాళ్ళు కాబట్టి ఈ పాపాలని పోగొట్టుకోనటువంటి వాళ్ళు కీర్తిత పూజిత ధ్యాత స్మృత పాపరాశ్యం నాశయతి ఇది వీళ్ళు సరళా అంటే కీర్తిత నిరంతరం కూడాను భగవంతుని కీర్తిస్తూ కీర్తిత పూజి పూజిత అష్టమూర్తి బృత్ దేవ పూజనం కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుని స్వరూపమైన భావించి ఇది పూజ అష్టమూర్తి బృత్ కాబట్టి మొత్తం అంతా పంచభూతాలు సూర్యుడు చంద్రుడు పూజ నువ్వు అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమైనది అష్టమూర్తి ఈ అష్టమూర్తి బృతు దేవ కాబట్టి ఈ విధంగా పూజించేటువంటి వాళ్ళు కీర్తిత భగవంతుడిని నిరంతరం కీర్తిస్తూ పూజిత భగవంతుడిని పూజిస్తూ ధ్యాత భగవంతుడిని ధ్యానం చేస్తూ కాబట్టి మరొక విషయము లేకుండా నిర్విషయంగా మనసును పెట్టుకొని అందులో కేవలం భగవంతుడినే ధ్యానం చేసేటువంటి వాళ్ళు ధ్యాత స్మృత నిత్యం అనేకమైనటువంటి కర్మల్లో ఉన్నప్పటికీ కూడా స్మృత భగవంతుడినే స్మృతికి తెచ్చుకుంటూ ఉండేటువంటి వాళ్ళు స్మరణ స్మరణ ఎప్పుడు కూడాను భగవంతుడిని స్మరిస్తూ ఉండడం ఎప్పుడైతే భగవంతుడిని స్మరిస్తూ ఉంటావో నువ్వు కూర్చున్నటువంటి కుర్చీలో మరొకడు వచ్చి కూర్చోవడానికి అదే సమయంలో ఎట్లాగైతే అవకాశం లేదో అట్లాగే మనసు గనక భగవంతుని స్మరిస్తూ ఉంటే అదే సమయంలో భగవంతుణ్ణి స్మరించేటువంటి సమయంలో మరొకటి మనసులో వచ్చి అవకాశం లేదు ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తుందే గాని రెండు విషయాల్ని ఒకేసారి ఆలోచించదు కాబట్టి మనసులో స్మరణ స్మృత అంటే భగవంతునికి సంబంధించినటువంటి స్మరణ ఎప్పుడైతే నడుస్తూ ఉంటదో అప్పుడు అనిత్యమైనటువంటి ప్రపంచాలకు సంబంధించినటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం లేదు గనక ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా ఎలా ఉన్నా నిరంతరం కూడా మనసులో భగవంతుని యొక్క స్మరణ నడిచేటట్టుగా చూసుకుంటూ ఉంటే ఇవేం చేస్తాయి నిరంతరం మనసులో ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి స్పృహ ఉందో ఇప్పుడు నువ్వు భగవంతుని కీర్తించినా పూజించినా ధ్యానించినా స్మరించినా ఆ అవేర్నెస్ ఉంటుంది భగవంతుడు అనేటువంటి భగవంతుడు అనేటువంటి భావన నీలో ఎప్పుడైతే ఉన్నిందో ధర్మస్పృహ ఉంటుంది ఎందుకని భగవంతుడు ధర్మరూపంలో ఉన్నాడు గనక ధర్మస్పృహ నీలో ఎప్పుడైతే ఉందో అధర్మంగా నువ్వు అవకాశం లేదు అందువల్ల మనసులో ఉండేటువంటి పాపాలన్నీ కూడాను నశించిపోతాయి పాప రాశం పాప రాశం కాబట్టి ఆ పాప పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ గుట్ట వాటినన్నింటి కూడాను నశింపజేసేటువంటిది అయ్యుంది ఇదంతా కూడా ఎట్లా లభ్యమైంది కేవలం భగవంతుని యొక్క కృప వలనే లభ్యం కావాలి భగవంతుని యొక్క దయ భగవంతుని యొక్క దయ అంటే ఏమిటి కర్మఫలమే కదా అంటే గతంలో ఇవన్నీ చేశాడు కీర్తిత పూజిత ధ్యాత స్మృత ఇవన్నీ గతంలో చేశాడు గనక పాపరాశం నాశయతి అంటే భగవంతుడు దయను కురిపించాడు అతని మీదనర్థం వాళ్ళు సరళా బహవ సంతి అమ్మ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ సరళ చింతనం కలిగినటువంటి వాళ్ళు పాపరాశిని మనసులో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి సన్మార్గంలో నడిచేటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు కాని వాళ్ళు కూడా ఒకప్పుడు పాపం చేసినటువంటి వాళ్లే తర్వాత భగవంతుణ్ణి విశ్వసించి భగవత్ సంబంధమైనటువంటి సాధనలు కొనసాగించి పాపరాశిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అపిచేది పాపేభ్యో ేభ్య పాపకృత్తమ భగవద్గీత నాలుగో అధ్యాయం సర్వ జ్ఞానప్లవైన సంతరిష్యసి్యవేభ్యాపేభ్య అంటే పాపులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో నీవు పాపకృత్తమ సూపర్ ల్యాట్యూ డిగ్రీ పాపకృత్తమ అపిచ్చేత్ అసి అయినప్పటికీ కూడదు అంటే అనేక మంది పాపులు ఈ ప్రపంచంలో ఉండిన వాళ్ళకి మించినటువంటి పాపి నువ్వైనా పాపకృత్తమహ ఎందుకంటే పాపకృత్ అనేటువంటిది పదం అంతకన్నా ఎక్కువ పాపం చేసేవాడు ఉంటాడనుకోండి పాపకృతర అంతకన్నా ఎక్కువ పాపం చేసేవాడు ఉంటాడనుకోండి పాపకృత్తమహ అందుకని భగవంతుడు గీతలో పాపకృత్తమ క్లియర్ గా పాపం చేసినటువంటి వాళ్ళందరిలో కూడా పాపకృత్తమ నువ్వే గొప్ప అపిచేత అసి నువ్వు అంత గొప్పవాడివి అంత గొప్ప పాపం చేసిన వాడివి అయినప్పటికీ కూడాను భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని సర్వం వృజినం సర్వం జ్ఞానప్లవీణ ఏవ జ్ఞాన ఏవ ఆ జ్ఞానం అనేటువంటి తెప్ప చేత తెప్ప బోట్స్ జ్ఞానప్లవీణ ఇవ సర్వం వృజినం సర్వం రుచిరం సమస్తమైనటువంటి పాపాన్ని దాటేస్తావు పాప సముద్రాన్ని ఈ జ్ఞానం అనేటువంటి తెప్పతో నువ్వు దాటేస్తావు కాబట్టి జ్ఞాన పలవేన ఏవా ఈ జ్ఞానం అనేటువంటి తెప్పచేత దీన్ని దాటేయగలవు ప్లీజ్ కాబట్టి అని నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు కాబట్టి మన దగ్గర పాపం ఉన్నా కూడా దాన్ని పోగొట్టుకోవాలి పాపము చూడకు ఒక పాటలో మనం పాపము చూడకు నీ పాపను నేను ఎందుకంటే పాపం తెలిసి చేస్తాడా మనిషి తెలియక చేస్తాడా నేననుకోను తెలియక చేస్తాడని దొంగతనం చేసేవాడికి ఆ దొంగతనం అని తెలుసు కానీ అలవాటు పడిపోయాడు అది వచ్చిన బాధ దొంగతనానికి అలవాటు పడిపోయాడు కనుక వాడు దొంగతనమే చేస్తాడు అలాగే పాపం చేసేటువంటి వాడు చేసేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి పాపం చేయకూడదని అనుకోవచ్చేమో కానీ మళ్ళీ తర్వాత వాడు పాపం చేస్తూనే ఉంటాడు పాపము నీ పాపను నేను కాబట్టి బిడ్డలు అజ్ఞానంలో ఉండి చేసిన తప్పునే మళ్ళీ చేస్తూ పోతారో నీ పాపను నేను అది భావన కాబట్టి నేను కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి వాడిని పాపాలు చేయడం లేదు అని చెప్పడం లేదు నేనే రాజకీయ నాయకుడే కాదు నేనేం పాప విరుగునని చెప్పడానికి పాపము చూడకు నీ పాపను నేను కోపము బూనకు కూరగాను నా మీద కోపం చూపెట్టద్దని ఇదేంటో తెలుసా మన నుంచి ఊహించడం మనకు ప్రతిదానికి కోపం వస్తూ ఉంటుంది కనుక భగవంతుడికి కూడా కోపం వస్తుంది కోపం వస్తే ఆయన భగవంతుడే కాదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు ఈ విధంగా నడుచుకోకపోయినట్లయితే దేవుడు నిన్ను శిక్షించును దండించును అదేం లేదు సార్ ఇక్కడ ఏం లేదు ఎందుకని ఒక్కసారి అయితే అక్కడ పక్కన పెడతాం అదే మాట కనుక మా దగ్గర కనుక వచ్చి కనుక ఆ దేవుడు చెబితే చాలు పోవాయి నువ్వు దేవుడు కాదు దేవుడు ఇంకెవడా ఉండాడు నువ్వు సైతాన్ గేట్అవుట్ ఎందుకని నీకేంటి కోపం ఎందువల్ల కోపం ఏంటి అయితే భగవంతుడు శిక్షించాడు శిక్షించలే కర్మఫలం ఇచ్చాడు బాగా అర్థం చేసుకో కర్మఫలాన్ని ద్వేషించడం అంటావా నువ్వు పాపము చూడకు నీ పాపను నేను కోపము బూనకు కూరగాను లోపములే లోపలవ నవి లోపములే నాపలవు నవి చూపు ము కరుణ కమనీయ వదన దోషము చూడకు కరివరద నామనసుకు తెలియనిదా ఇంటలెక్చువల్ హానిస్ట్రీ ఇది భక్తు యొక్క లక్షణం కాబట్టి ఏదైతే తనలో ఉన్నదో అది చెప్పేయడం నా మనసు నీకు తెలియనిదే నాకు తెలియకపోవచ్చేమో కానీ నా మనసు ఎందుకని మర్చిపోయే శక్తి కూడా నా దగ్గరే ఉంది గనక ఏ గతంలో చేసిన పాపన్ని నేను మర్చిపోవచ్చేమో కానీ హే భగవాన్ నువ్వు మర్చిపోవు నా మనసు నీకు తెలియని కాదు నాలో ఉన్నవన్నీ లోపలే వాటిని సరిచేయి అని భగవంతుణ్ణి ప్రార్థించడం అలా ప్రార్థించడం వల్ల కీర్తిత స్మృత పాపరాశ్యం నాశయతి దీనివల్ల పాపం అనేటువంటిది ఆ గుట్టలన్నీ కూడా కరిగిపోతాయి పాపరాశ్యం నాశయతి అప్ప పాపేభ్య సర్వే పాపకృత్తమా కాబట్టి ఎంత మహాపాపులైనటువంటి పాపల్లో పాపుల్లో వాడివి నువ్వు అంటే అంత గొప్ప పాపం చేసిన వాడివి అయినప్పటికి కూడాను సర్వం జ్ఞానపులవైన వృజినం సంతి అర్జున కాబట్టి జ్ఞానం అనేటువంటి చెప్ప తెప్పచేత ఇది దాటేస్తావు నువ్వు ఈ పాప సముద్రాన్ని దాటేస్తావు కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడేమిటి పృథివ్యాం పుత్రా తే జననీ సంతి సరళా అమ్మ నీ బిడ్డలు చాలామంది సరళ చింతనం కలిగినటువంటి వాళ్ళు బుద్ధిమంతులు చాలా మంది ఉన్నారు పరం కాని తేషాం మధ్యే వాళ్ళ మధ్యలో విరళ తరలహ అహం తవసుతహ తవసుతహ నీ బిడ్డ నేనొకడు ఉన్నాను ఎటువంటి వాడిని దారి తప్పినటువంటి వాడిని చెప్పలిచిస్తుండే ఇటువంటి వాడిని నేను ఉన్నాను అంటాడు కానీ ఇక్కడ ఒకటి జ్ఞాపకం వస్తుంది అప్పయ్య దీక్షితులు మహాజ్ఞాని మహాభక్తుడు అంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పింది నీలకంఠ దీక్షితులు అమ్మవారి దగ్గరకు పోయి ప్రార్థన చేసింది అందులో నీలకంఠ దీక్షితుల విషయం అప్పయ్య దీక్షితులు మహాజ్ఞాని మహాభక్తుడు చాలా గ్రంథాలు రచించాడు అప్పయ్య దీక్షితులు శంకరాచార్యస్వామి మార్గం ఈ అప్పయ్య దీక్షితులు వరదరాజస్వామి ఆలయంలోకి వెళ్ళాడు కంచీ కాంచీపురంలో వెళ్ళి అక్కడొక్క శ్లోకం చెప్పాడు విచిత్రం ఏమిటంటే అప్పయ్య దీక్షితులు చెప్పాల్సినటువంటి శ్లోకం కానే కాదు మనలో ఎవరైనా చెప్పచ్చు కానీ అప్పయ్య దీక్షితులు అట్లా మాట్లాడకూడదు ఎందుకో తెలుసా మనం మనకు మాటలు నేర్పడం ఇట్లా ప్రార్థించాలి అని చెప్పడం అందుకని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే మన్యే సృజంతి మన్యే సృజ అతిం కవిపుస్ మన్యే సృజి అభినుతిం తేభ్యో కవిపుస్ రమణ మాదృశే ధన్య తేభ్యోరణ మాదృశే ధన్య మన్యే సృజి అభినుతి కవిపుంగేభ్యోరమా రమణ మాదృశే ధన్యర్ణనే ధృతరసర్ణనే ధృతరస కవిత్యాద్వర్ణనే ధృతరస కవితీమాందత్తంగ చిరచింతన భాగ్యమేతి చిరచింతన భాగ్యమేతి మన్యే అహం మన్యే వరదరాజస్వామి టెంపుల్లోకి వెళ్ళి గర్భగుడిలో నిలబడి స్వామితో చెప్తున్నాడు హే భగవాన్ స్వామి అహం అన్యే నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే సృజంతి అభినృతం కవి పుంగవాస్తే తే నీ యొక్క కవి పొంగవాహ నీ భక్తులు ఉన్నారు కొంతమంది వాళ్ళకి చక్కగా కవిత్వం వచ్చు మంచి జ్ఞానం ఉంది తే కవి పుంగవాహ కాబట్టి ఆ కవిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు అభినుతిం తే అభినుతిం నిన్ను గురించి కీర్తించడం సృజంతి ధారావాహికంగా ధారా ప్రవాహంగా నిన్ను గురించి వాళ్ళు కవితలు చెబుతారు అని అహం మన్యే మన్యే అహం మన్యే నేను అనుకుంటూ ఉన్నాను అహం మన్యే సృజంతి అభినుతం కాబట్టి నిన్ను గురించి తే అభిన సృజంతి ఒక ప్రవాహంలాగా కవిత్వాన్ని చెప్పగలరు వర్ణించగలరు అటువంటి వాళ్ళు భక్తులు నీకు చాలా మంది ఉన్నారు తేభ్యో వాళ్ళ మధ్యలో నేనున్నాను వాళ్ళ మధ్యలో నేనున్నాను తేభ్యో రమారమణ హే లక్ష్మీపతి రమారమణ వరదరాజస్వామి తేభ్యో రమారమణ మాదృయన్య కానీ నేననుకునేది ఏంటంటే నేనే ధన్యుణ్ణి వాళ్ళకన్నా ఇది చూడండి ఎట్లా ఉందో మంచి కిటుకు ఇది ఇది ఒక ట్రిక్ అయ్యా నిన్ను బ్రహ్మాండంగా వర్ణించేటువంటి కవులు చాలామంది ఉన్నారు భక్తులు వాళ్ళు నిన్ను వర్ణిస్తూ ఉంటారు కానీ వాళ్ళల్లో నేననుకోవడం ఏంటంటే నేను నేను అట్లా వర్ణించలేదు నా వల్ల కానీ కాదు ఆ అంటే ఆ ఆ అంటే ఈ కానీ నేను కూడా ఏదో చేస్తా ప్రయత్నం కానీ వాళ్ళకి నాకు తేడా ఏంటో తెలుసా వాళ్ళు సృజంతి ఒక ప్రవాహ రూపంలో చెప్పుకొని పోతారు కవి పుంగవాహ తే కవి పుంగవాహ అభినుతి సృజంతి అహం మన్యే కాబట్టి వాళ్ళు నిన్ను బ్రహ్మాండంగా నిన్ను గురించి వాళ్ళ కవిత్వం చెబుతారా అనుకుంటూ ఉన్నాను తే భ్యో రమారమణ హే లక్ష్మీపతి హే వరదరాజస్వామి వాళ్లల్లో తేభ్యో అంత అలా చెప్పేటువంటి వాళ్లల్లో నేనులే ఎటువంటి వాడిని దేనికి పనికిరాను మా దృశ ఏవ ధన్య నాకేమీ రాదు వాడు చెప్పలేను నేను కానీ నేను అనుకుంటున్నానంటే ఐ ఆమ్ బ్లెస్డ్ ఏది అంత అద్భుతంగా ప్రవాహ రూపంలో కవిత్వం చెప్పేటువంటి నీ భక్తుల కంటే కూడాను కవి పుంగవుల కంటే కూడాను నేను ధన్యుణ్ణి అని నేను భావిస్తూ ఉన్నా రివర్స్లో ఇదే అదేంటయ్యా నువ్వు కవిత్వమే చెప్పలేవు ను ధన్యుడువే వాళ్ళు ధన్యులు కాదా ఏమో వాళ్ళ విషయం నాకు అనవసరం వాళ్ళు బ్రహ్మాండగా కవిత్వం చెబుతారో అందరికీ తెలుసు కానీ నేను అనుకోవడం ఏంటంటే నేను ధన్యుణ్ణి అని అనుకుంటూ ఉన్నాను ఎందువల్లయ్యా త్వద్వర్ణనే నిన్ను వర్ణిస్తూ పోవడంలో ధృతరస ఏ రసమైతే నేను పోషిస్తూ ఉన్నానో దాన్ని ధరించడంలో కవితాతి మాంద్యాత్ కవిత అతి మాంద్యాత్ నా కవిత్వం సరిగా రాదు కదా ఈ బుద్ధిహీనత కదా నా దగ్గర ఈ కవితాతి మాంద్యాత్ ఈ మందత్వం వల్ల ఏమవుతుంది అంటే నిన్ను వర్ణించాలి కదా చెయ్యి వర్ణించిన తర్వాత మళ్ళీ కాలుకొస్తాను కాలుకొచ్చినప్పుడు చెయ్యి మర్చిపోతాను క్లియర్ కాబట్టి నీ యొక్క వర్షస్థలాన్ని నేను వర్ణిస్తూ ఉంటాను బుద్ధి మాంద్య చేత అది ఆడ తమాషా కాబట్టి కవిత అతి మాంద్యాత్ ఈ కవిత్వం సరిగా లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది తంగ చిరచింతన భాగ్యమేతి తంగ ఒక్కొక్క అంగాన్ని చూడు తమాషా నీ ముఖ కమలాన్ని నేను వర్ణించాను నేను నాభి కమలం దగ్గరకు వస్తాను ముఖ కమలం ఉంది మర్చిపోతాను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా మళ్ళీ భయం ముఖ కమలం చెప్తాను తద కాబట్టి ఆయా అంగాల్ని పదే పదే చిరచింతన చిరచింతన నిరంతరం అదే ఎందుకని నీ యొక్క ముఖ కమలాన్ని వర్ణిస్తాను ఆ తర్వాత మర్చిపోతాను ఏం చెప్పానో నాకు జ్ఞాపకం ఉండదు కవిత్వం అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాను వరి వరి నాభి కమలం అనుకుంటాను నాభి కమలం అని చేసిన తర్వాత పాత దగ్గరకు వస్తాను పాతకమలం అనుకుంటాను పాతిక పాత కమలాన్ని నేను వర్ణించిన తర్వాత నాభి మర్చిపోతాను మళ్ళీ పోయిన మళ్ళీ చెప్పుకుంటాను ఆ లోపల ముఖ మర్చిపోతాను మళ్ళీ ముఖకమలాన్ని గురించి తంగా ఆయా అంగాల్ని చిరచింతన భాగ్యమే కవిత్వం చెప్పేవాడు నీ దగ్గర నిలబడి చక చక కవిత్వం చెప్పి వెళ్ళిపోతాడు మళ్లీ వాడు పన్నువాడు చేసుకుంటాడు నేను అట్లా కాదు బుద్ధి మాంజం కదా నాకు అందువల్ల ఆ ఒక్కొక్క అంగాన్ని దాన్ని దాన్ని మళ్లీ మళ్లీ మళ్లీ మళ్ళీ అంగాన్ని గురించి అంటే చిరచింతన భాగ్యం నిరంతరం కూడాను నిన్ను గురించే చింతించేటువంటి భాగ్యం బుద్ధి హీనుడికి కానీ బుద్ధి అవకాశం లేదు అహం నేను అనుకుంటూ ఉన్నా కాబట్టి ఏ వరదరాజస్వామి నేను బుద్ధిహీను అయినా కూడాను ధన్యుణ్ణి అహమేవ ధన్యహ నేనే ధన్యుణ్ణి అనుకుంటూ ఉన్నా ఎందుకని నిరంతరం కూడాను నిన్ను గురించే ఆలోచించుకునేటువంటి భాగ్యం చిరచింతన భాగ్యం నాకుందే గానీ జ్ఞానం కలిగిన వాడికి ఉండేటువంటి అవకాశం లేదు కదా అని అంటే ఎవరైనా అయ్యే కొన్ని చోట్ల చూస్తుంటాం మనం ఎవరన్నా పండితులు మాట్లాడుతున్నారనుకోండి స్వామిజీలు మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళలో జ్ఞానం చూసి అరే రేరే రే ఈ జ్ఞానం అంతా కూడా మనకు లేకపోయినాయి చాలా ఫోన్లు వస్తున్నాయి కార్తీక దీపోత్సవం అయిన తర్వాత నంబర్ ఆఫ్ ఫోన్స్ స్వామిజీ ప్రతిరోజు వచ్చి వింటున్నాము చివరి రోజు మీరు వచ్చారు కానీ దీప ప్రజ్వలనం చేయాలనో అసలు కార్తీక దీప దర్శనం ఏంటో మేము రోజు దీపం విరిగించడం నమస్కారం పెట్టడమే కానీ ఆ శ్లోకం చెప్పకపోతే ఉపయోగమే లేదని కూడా మీరు ఛాలెంజింగ్గా అన్నారు సభాముఖంగా అసలు ఎవరూ చెప్పలేదు మాకు ఏం చేయలేదు నాయన నేనే అన్నాను కదా మాట మీకు చెప్పే ఉంటారు ఒకవేళ చెప్పకపోతే ఆ భాగ్యం నాది అనుకుంటాను ఈ శ్లోకంతోనే అని చెప్పాను కదా మీకు ఎందుకని అంటే మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అరే ఈ జ్ఞానం అంతా మనకుంటే అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఒక్కసారి పూడికి తెలియనటువంటి అగాధంలో పడిపోయినట్టు అయిపోతాం అలాంటప్పుడు చూసారా మహాత్ములు ఎక్కడ అప్పయ్య దీక్షితులు ఎక్కడ ఈ శ్లోకం అహం అని నేను అనుకుంటూ ఉన్నా ఏది నా బుద్ధి ఏదైతే ఉందో కవితాతి మాంద్యాత ఆయన ఎటువంటి కవిత్వాలు రాశారు తెలుసా ఆయన శ్లోకాలు అంత నేను చెప్పే ఉన్నా మీరు మర్చిపోతారని కూడా నాకు తెలుసు ఇప్పుడు మళ్ళీ అవి రిపీట్ చేయడానికి అవకాశం లేదు అటువంటి అద్భుతమైనటువంటి అప్పయ్య వారు ఈ మాట అంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా మనకి చెప్పడం కదా నీ గనక జ్ఞాపక శక్తి లేకపోతే బాధపడద్దు ఎందుకని జ్ఞాపకం చేసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేయి దేన్ని జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు భగవంతుడి విషయం కదా జ్ఞాపకం చేసుకుంటావు కాబట్టి ఎక్కడుండవు నువ్వు భగవంతుడి దగ్గరే ఉండవు ఇంకెక్కడ లేవు కాబట్టి స్వామిని గురించి నిరంతరం చింతన చేసేటువంటి భాగ్యం తదంగ చిరచింతన భాగ్యమేది కాబట్టి అంగ అంగాన్ని ప్రతి ఒక్క దివ్యమైనటువంటి నీ యొక్క దివ్య అంగములన్నీ కూడాను నేను పదే పదే జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తరళహా విరళహో అది అది కాదు పద్ధతి ఎందుకంటే ఈ భావన అందరికీ ఉంటుంది కాబట్టి తేభ్యో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పరం తేషాం మధ్యే అహం విరళహ తరళహ కాబట్టి వాళ్ళ మధ్యలో నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పడం అంటే ఘృత కాఠిన్యవత్ ఇప్పుడు మామూలుగా ఘృత ఘృత అంటే నెయ్యి నెయ్యికి రంగు ఉందే లేదు నెయ్యికి రంగు లేదు ఇప్పుడు మనం పోస్తారు కదా నెయ్యి అమ్మగారులు పచ్చడి ఏమి గోంగూర వాటిలో నెయ్యి పోస్తే అలా నెయ్యి పోసినప్పుడు దానికే రంగు ఏమి కనపడుతుంది మనకు కానీ అదే నెయ్యి ఇప్పుడు చూసామనుకోండి ఈ కాలంలో ముఖ్యంగా రాత్రి అలా పెట్టేస్తే ఉదయం చూస్తే తెల్లగా గడ్డగట్టి ఇది నెయ్య లేకపోతే డాల్డానా అనిపిస్తుంది డాల్డలాగా ఉంటది. డాల్డ అట్లాగే అది తెల్లగా గడ్డలాగా ఘత కాఠిన్యవత్ కాబట్టి ఘతం ఏదైతే మనకు నెయ్యి ఉందో అది కాఠిన్యవత్ గడ్డ కట్టుకుపోతుంది అంటే గడ్డ గడ్డ కట్టుకున్న పోయిన తర్వాత నెయ్యికి రంగు వచ్చేసింది అంతకుముందు రంగు లేదు నెయ్యికి రంగు లేదు కానీ అది గడ్డగట్టిన తర్వాత నెయ్యి గడ్డగట్టిన తర్వాత తెల్లగా మనకు కనపడుతూ ఉంది ఘృత కాఠిన్యవత్ అది గడ్డగట్టిన తర్వాత ఎట్లాగైతే ఉందో అమ్మవారు కూడాను అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది ఘృత కాఠిన్యవత్ కాబట్టి ఆ చల్లదనానికి ఎప్పుడైతే నెయ్యి గడ్డగట్టిందో రూపం అది ఒక కలర్ లేనటువంటి దానికి కలర్ ఏర్పడిందో అట్లాగే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి తల్లి జనని జగజ్జనని ఎవరైతే ఉండారో ఆ భక్తుడి కోసం ఆమె ఒక రూపాన్ని ధరించి కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది అది ఘత కాఠిన్యవత్ అందువల్ల అంతవరకు వదలకుండా మనం పట్టుకొని ఉండాలి అది మా దృశ్యవ ధన్య అది మా దృశ ఏవ ధన్య నాలాంటి వాడు ధన్యుడు అనుకుంటూ ఉన్నా ఎందుకని అమ్మను వదిలిపెట్టాడు బిడ్డ చూచారా అమ్మ కూర్చొని ఉందనుకోండి వాళ్ళ కూర్చుంటే కొద్దిసేపు వాడు అక్కడ ఉండడు అక్కడ నుంచి లేచి కొద్ది పైన ఉంటాడు కొద్ది తర్వాత చెవి పట్టుకొని లాగుతూ ఉంటాడు తర్వాత ఆమె చెవి పట్టుకొని లాగుతూ ఉంటాడు వాడి అన్ని అన్ని తత్తదంగ చిరచింతన కాబట్టి తల్లిని ఆమె ప్రేమపూరితమైనటువంటి ఆ దేహాన్ని ఏ విధంగా అయితే వాడు పురాకుతూ అంతా కూడా తల్లిని తడుగుతూ ఉంటాడో తెలియక కాని తల్లి మాత్రం వాణ్ణి ఒడిలోనే పెట్టుకొని ఉంటుందో అట్లాగే తల్లి బిడ్డని ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉందో జగజ్జనని ఈ జగత్తునంతా కూడాను రక్షిస్తూ ఉంది కాబట్టి ఆమె రక్షణలోనే మనమంతా ఉన్నాము అనేది ప్రధానమైనటువంటి వ్యతిరేకం కాబట్టి స్మృతి మాత్రేణ పునాతి ఇది పావని కాబట్టి జగజ్జనని పరమ పావని ఆమెని పావని అంటాం పావని అని ఎందుకు అంటాము పవిత్రం చేసేది గనక పావని అంటాం ఎట్లా పని పవిత్రం చేస్తుంది సృస్మృతి మాత్రేనా పునాతి కేవలం మన స్మృతిలో మన భావంలో మన మనసులో మిగిలినంత మాత్రాన్ని మనని పునీతం చేస్తూ పెట్టుకోబోతుంది కాబట్టి అమ్మవారిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి ఇక్కడ అమ్మవారు స్వామి డిఫరెన్స్ లేదు దైవం దైవాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి ఎందుకని ఇవి మనల్ని పవిత్రం చేస్తూ పోతాయి ఆ భావనలు మనసులో ఉండేటువంటి రాగద్వేషాలన్నీ రాలిపోతాయి నాకు ఇది కావాలి నాకు అది వద్దు నాకు వీళ్ళ అవసరము వాళ్ళు కాదు వీళ్ళ మీద ప్రేమ వాళ్ళ మీద ద్వేషము ఇవన్నీ ఉండవు ఎందుకని అవన్నీ అదృశ్యమైపోతాయి అవెందుకు అదృశ్యమైపోతాయి మనసులో కేవలం స్మృతి మాత్రేనా భగవంతుని యొక్క స్మృతే గనక భగవతి యొక్క స్మృతి మనలో ఉంది గనక అది ఇదే ప్రార్థనలో ఉప విషయం దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ప్రేయర్ మనం ప్రార్థన చేసే కొద్దీ ఏది జరుగుతుంది అంటే మన మనసులో ఉండేటువంటి ఏవైతే ఉండకూడదు ఉండకూడనటువంటివి ఉండి మన చేత అనేకమైనటువంటి దురితాలు అంటే పాపాలను చేయిస్తూ ఉందో అవంతా అదృశ్యం చేసేటువంటిది ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థన ఎప్పుడైతే ఉందో మన దగ్గర ధర్మబుద్ధి దూరం అయ్యేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది దైవం మనసులో ఉంటే ధర్మం దూరం అయ్యేందుకు అవకాశం లేదు థర్డ్ లైన్ త్యాగ సముచిత మదం సముచితమిదం నో తవ శివే శివే ఓ మంగళస్వరూపిణి శివ అంటే మంగళస్వరూపం శివే మంగళస్వరూపిణి అమ్మా శుభకారిణి మంగళస్వరూపిణి కాబట్ శివే మదీయ అయం త్యాగ ఇదం అమ్మ వాళ్ళందరూ సరళ బహ సంతి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లైన్ ఏంటి నీ బిడ్డలు బుద్ధిమంతులు చాలా మంది ఉన్నారు వాళ్ళ మధ్యలో దారితెప్పిన నేను ఒకడిని ఉన్నాను నా విషయంలో నాకు సంబంధించిన విషయంలో మదీయం ఇయ త్యాగ మదీయం అయం త్యాగ ఈ త్యాగం ఏ త్యాగం త్యాగం అంటే విడిచిపెట్టాడు కదా కాబట్టి నన్ను నేను విరలుండని తరలు తరలు విరలహ తరలహ ఈ రెండు లక్షణాలు నా దగ్గర ఉన్నవని నన్ను గనక నువ్వు తల్లి శివే ఓ మంగళస్వరూపిణి తవా నీకు ఈ విధమే అయం త్యాగహ ఈ విధంగా నన్ను విడిచిపెట్టడం అనేటువంటిది ఇదం నో సముచితం ఇది నీకు సరైంది కాదమ్మా భర్తమాట ఇది నీకు సరైనది కాదు కాబట్టి నేను వాళ్ళలాగా బుద్ధిమంతుణ్ణి కాకపోవచ్చు దారి తప్పినవాడిని కావచ్చు చపల చిత్తుణ్ణి కావచ్చు అట్లని చెప్పి నువ్వు వాళ్ళనే పట్టుకొని నన్ను వదిలిపెట్టడం అనేటువంటిది మాత్రం మంచిది కాదు ఎందుకని కుపుత్రో జాయేత అమ్మా అదే కదా ఎంతసేపు చెప్తూ వచ్చింది క్షడ్తనం అంటావా నాదే ఆ అదినా నా స్వభావం ఎక్కడైనా కుపుత్రుడు దారి తప్పిన కొడుకు ఉంటాడేమో కానీ దారి తప్పిన తల్లి లేదు కదా కుమాత నభవతి కాబట్టి అది నా అర్హత పో దారి తప్పి ఉండడం అనేటువంటిది అర్హత కాబట్టి ఏ తల్లి అయిన నుండి బిడ్డని కాస్త దవాయిస్తూ ఇట్లుండరా అట్లుండరా అలా ఉండరా ఇలా ఉండరా అని చెప్తుంది కానీ అమ్మా నువ్వు ఇలా ఉండని బిడ్డ ఎప్పుడు చెప్పడం కాబట్టి అది బిడ్డ యొక్క అర్హత దారి తప్పడం అనేటువంటిది అందులో క్లియర్గా ఉంది చూడండి నువ్వు తవ శివే నేను తవ నీ యొక్క బిడ్డనే కదా కాబట్టి నా విషయంలో నువ్వు అట్లా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని దారి తప్పేటువంటి లక్షణం బిడ్డగా నా అర్హతే కానీ నీకు మాత్రం అది అర్హత కాదు తల్లి నువ్వు అలా ఉండేందుకు అవకాశం లేదు నేను ఎట్లాగా ఈ ట్రిక్ నేను ఎలాగన్నా ఉండని నీ కృప మాత్రం నా మీద పడాలా ఇంక ఊనీ అడుగుతాం చెప్పండి ఇంకొని అడుగుతాం ఇప్పుడు పిల్లవాడు పోయి ఆడుకుంటాడు అక్కడ ఎవరైనా ఇద్దరు కలిసి కొడతారనుకోండి వాడిని ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటారు తండ్రి దగ్గర పోయి చెప్తారా చెప్పడు తండ్రి దగ్గర పోయి కనుక నన్ను వాళ్ళిద్దరు కొట్టారని చెప్తే ఆయన మూడవాడి కొడతాడు మళ్ళీ ఎందుకో తెలిసి అక్కడికి ఎందుకు పోయావు నువ్వని నువ్వు చదువుకోకుండా అక్కడికి ఎందుకు పోయా అదే గనక అమ్మ దగ్గర పోయి అమ్మ నన్ను కొట్టారంటే దగ్గర తీసుకొని వాడిని ఛాతికి హత్తుకొని నాయన కొట్టారా ఎక్కడ కొట్టారా అయినా ఇంక పోబోకనైనా వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎప్పుడు కొట్టేవాళ్ళేనాయన ఇది దుర్మార్గ ప్రపంచం నాయన దీంట్లో బతకలేవు నాయన నువ్వు జాగ్రత్తనైనా జాగ్రత్తనైనా శృతి మందిరాన్ని నమ్ముకొని అయినా నా మాట విన్నున్నాయన అని అమ్మ చెప్తాడు అర్థమవుతుందే కాబట్టి ఎక్కడికి పోతే దెబ్బలు తగులుతాయో అక్కడికి పోయి దెబ్బలు తగిలించుకొని రాకు ఒకవేళ అట్లా దెబ్బలు తగిలించుకొని నువ్వు వచ్చిన నైనా నువ్వు దెబ్బ తిని కూడాను నీ గుండెకైనటువంటి గాయాన్ని మాన్సేటువంటి శక్తి తల్లిగా నాకుంది అదే చెప్పేది అదే మా చెప్పేది కుపుత్ర జాయత కుమార్త నభవతి కాబట్టి ఏం చేయాలి సర్వదా సర్వభావేన నిశ్చింతతయి భగవాన్ ఏవ భజనీయ కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు కూడా మరొక చింతనం లేకుండా భగవంతుని గురించే మనము భావన చేస్తూ ఉండాలి మచ్చిత్త సర్వ దుర్గాణి మత్ప్ర మత్ప్రసాద తరిషసి గీత పద్దెనిమిదో అధ్యాయంలో చెప్తాడు మచ్చిత్ సర్వదుర్గాణి దుర్గాణి అంటే కష్టాలు బాధలు దురితాలు కాబట్టి నీకు ఎన్నెన్నో వస్తాయి కష్టాలు అనేక జన్మల్లో మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నావో అవి ఏ విధంగా ఉన్నాయో మనకు తెలీదు అవన్నీ కూడా వచ్చి మనల్ని చుట్టుముట్టుకుంటాయనైనా ఆ బాధలు నువ్వు భరించలేవు కాబట్టి సర్వదుర్గాణి అనేకమైనటువంటి బాధలు సమస్తమైనటువంటి బాధలు దుఃఖాలు కష్టాలు దురితాలు ఏవైతే ఉన్నాయో మచ్చిత్హా నీ మనసును గనక నా ఎందు ఉంచితే నీ మనసులో నేనే గనక ఉంటే స్మృతి మాత్రేనా మచ్చిత్హా సర్వదుర్గాణి సమస్తమైనటువంటి ఈ యొక్క కష్టాలన్నీ కూడా దాటేస్తావు ఇంకేమీ లేదు మచ్చిత్త సర్వదుర్గాని తరిశ్చసి దాటిని దాటిపోతావు ఎట్లా మత్ప్రసాదాత్ నా అనుగ్రహం చేతనే కాబట్టి ఎప్పుడైతే నన్ను ఆశ్రయించుకొని ఉంటావో మచ్చిత్త కాబట్టి నీ మనసులో ఎప్పుడైతే నేనుండిపోయాను నీ మనసులో నేనే ఉన్నాను గనక నీకు వచ్చే నా కష్టాలుగానే భావించి వాటిని దూరం చేస్తాను ఆయన కాబట్టి మదీయోయం త్యాగ అమ్మ ను నన్ను ఈ విధంగా విడిచిపెట్టడం మదీయహ అది చాలా ఇంపార్టెంట్ మదీయహ నాకు సంబంధించిన అంటాడు అది అడా నాకు సంబంధించిన విషయంలో ఈ విధంగా నన్ను విడిచిపెట్టడం అనేటువంటిది మంచిది కాదని మదీయహ అంటే ఆచారులు రాశారు కనుక మదీయహ నువ్వు కాదు అనాల్సింది భగవంతుడు అనాల అంటే నావాడు అని అర్థం మదీయహ నాకు సంబంధించిన అని అర్థం కాబట్టి నాకు సంబంధించిన విషయములని నువ్వు అంటున్నావు అంటే ఇంకా నేను నేను నేను అనేది నీ మనసును పట్టుకొని వేలాడుతోంది కాదు మదీయహ అదే మన విభీషణుడు వచ్చినప్పుడు రాముడు అన్నాడు మదీయహ వాడు నావాడు అన్నాడు ఫినిష్ సుగ్రీవుడు వచ్చినప్పుడు ఋషముఖ దగ్గర కూడాను మదీయహ అన్నాడు నావాడు అన్నాడు రామాయణంలో సమస్య మదీయహ నావాడు ఎప్పుడైతే నావాడు అని అన్నాడు వాడికి సంబంధించిన విషయాలన్నీ కూడా నావే అవుతాయి మదీయహ కాబట్టి భగవంతుడు అనాల వీడు నావాడు అని అనాల కదా అంతేగాని నువ్వు నాకు సంబంధించిన విషయాలు అహంకారం బయట పెడితే లాభం లేదయ్యా మదీయహ భగవంతుడు నాకు సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడాను భగవంతుడికి సంబంధించిన వాడు అయినావు గనక నీకు ఎక్కడ ఏది లభ్యమైనా భగవత్ సంబంధమైనయే లభ్యం అవుతాయి ఇప్పుడు తీర్థాటన పోయేవాళ్ళు పూర్వం తీర్థక్షేత్రాలకు పోయి మునిగి వచ్చేవాళ్ళు తీర్థక్షేత్రాల్లో మునిగితే అక్కడ ఏముంది గనక చెప్పండి తీర్థక్షేత్రాల్లో ఏముంది తీర్థం ఉంది అంటే నీళ్లున్నాయి నీళ్ళు ఏంటి హెచ్ కదా రెండు పలు హైడ్రోజన్ ఒక పాలు ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు అయినాయి ఆ నీళ్లు అంతటా ఉండవు కదా అక్కడ ఉండేవాటితో గొప్పతనం ఏంటి అదే తమాషా అంటే భగవంతుడు నీళ్లల్లో కూడా ఉన్నాడు నీళ్ళల్లో ఉన్నాడంటే హెచ్చు టువ కూడా తానై ఉన్నాడు అర్థమవుతుంది అక్కడ నీ శ్రద్ధ పనిచేస్తా ఉంది నువ్వు పోయి గంగలో మునిగితే గంగే తవ దర్శనాన్ ముక్తిహే అమ్మా గంగాదేవి నీ దర్శనంతోనే నాకు ముక్తి వచ్చింది అని ఎప్పుడైతే నువ్వు మునుగుతూ ఉన్నావో నీ శ్రద్ధ ఎప్పుడైతే శ్రద్ధ ఉందో భక్తి ఉంది శ్రద్ధాభక్తులు ఎప్పుడైతే ఉన్నాయో భగవంతుడు ఆ రూపంలో నిన్ను కాపాడుతూ ఉంటాడు ఇంకేమీ లేదు నీళ్ళల్లో సర్వాత్మ సర్వాంతర్యామి అంతటా ఉండేటువంటి వాడు కనుక నీళ్ళల్లో కూడా తానే ఉన్నాడు మనం శరీర కూడా చెప్పుకున్నాం నమ ఆసీనేభ్యమ ఆసీనేభ్య శయాభ్య నమ ఆసీనేభ్య అని మీకు రుద్రంలో చెప్పాను నేను కూర్చోనుండేవాడికి నమస్కారం నమ ఆసీనేభ్య ఆసీనేభ్య నమ నమస్కారం కూర్చోనుండేటువంటి వాడికి నమస్కారం శయానేభ్య పడుకోనుండే వాళ్ళకి నమస్కారం అట్లా ప్రార్థం చేశాం కాబట్టి మనం శ్రీరుద్రం చూసినప్పుడు ఇటువంటి అమోఘమైనటువంటి విషయాలన్నీ కూడా చేసాం అంటే ఏంటి దాని అర్థం ఇది చెబితే నీకు నీకు భయం లేదు ఆసీనేభ్య కూర్చొని ఉండేవాడు ఎక్కడ కూర్చొని ఉండేవాడు అధిష్టాన పీఠంలో కూర్చొని ఉండేటువంటి వాడు రాజు కాబట్టి రాజు దండన నిన్ను ఏమీ చేయదు అని అర్థం అంటే రాజు దండన నిన్ను ఏమి చేయదంటే రాజు దండించేటువంటి తప్పులు నువ్వు ఎప్పుడూ చేయవు కాబట్టి ఆ మంత్రం చెప్పగానే ఆశీనిభ్యహ కాబట్టి ప్రభుత్వం నుంచి నీకు ఏ విధమైనటువంటి ట్రబుల్ లేదు శయానిభ్య ఆ ప్రభువు కూర్చొని ఉంటాడు కానీ పాము పండుకొని ఉంటుంది శయానిభ్యహన్ అంటే శయనంటే పండుకోవడం కాబట్టి పాము పడుకొని కాబట్టి ఈ పడుకోని వాళ్ళ వాళ్ళు కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది అది కూడా నీకు కలిగే అవకాశం లేదు అంటే ఏ జీవరాశుల వల్ల నీకు బాధ లేదు అట్లాగే రాజదండన అస్సలేదు ఎప్పుడు ఇది ఆ మంత్రం చెబితే ఓ ఆ శనేభ్యహం శనేభ్యహ ఇది మనం రుద్రంలో చెబుతూ ఉన్నాం కాబట్టి భగవంతుని కృప వల్ల ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి గనక మదీయ కాబట్టి నేను నీవాడిని అని అనుకోవాలి కాబట్టి ఇప్పటికేంటంటే వీడు చెప్పేది ఈ శ్లోకంలో మీరు తెలుసుకున్నది ఏంటి అమ్మ నీకు గుణవంతులైనటువంటి పుత్రులు చాలామంది ఉన్నారు నేను చపలచిత్తమైనటువంటి వాడిని దారి తప్పినటువంటి వాడిని అయినప్పటికీ కూడా నన్ను పక్కన పెట్టద్దు ఎందుకని అది నా అర్హతే కదా తల్లి బిడ్డను గనక తప్పులు చేయడం అర్హతే కాని అమ్మ కుపుత్రో జాయేత కుమతన్న భవతి కాబట్టి బిడ్డ చేసేటువంటి తప్పు తల్లిలు చేస్తుంది తప్పు చేసేటువంటి హక్కు నాది క్షమించేటువంటి ఔదార్యం నీది కాబట్టి నన్ను క్షమించు అని అమ్మవారిని ప్రార్థించడం కాబట్టి జీవితంలో అందరము తప్పులు చేస్తాం ఈ విధంగా మన తప్పుల్ని పోగొట్టమని తల్లిని ప్రార్థించాలి కాబట్టి మనకేదన్నా అర్థం కాకపోతే ఇప్పుడు భగవద్గీత చదువుతాం చైతన్య భగవద్గీత చదువుతూ ఉంటారు ఒక్కో చోట పడిపోతుంది జటిలంగా ఇదేమిట్రా అని మళ్ళీ మళ్ళీ చదవాల ఎట్లా తత్తదంగా చిరచింతన భాగ్యమేది పదే పదే నాకు తెలివి లేకపోయినా కూడాను పదే పదే అమ్మ నిన్ను నేను స్మృతించేటువంటి స్థుతించే అవకాశం ఏ విధంగా ఉంటుందో తెలివి తక్కువ వాడిని అయినప్పటికీ కూడాను తెలివి గల వాళ్ళు మేధసగలిగినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా అల్లుకుంటూ పోవచ్చేమో కాని కవిత్వాన్ని కానీ నాంటి వాడు మాత్రం పదే పదే చూడడం వల్ల అది నా భాగ్యం నేను ధన్యుణ్ణి ఇది బాగా నెక్స్ట్ జగన్మాత మాత తవచరణ సేవ నా రచిత పాస్తుండరు రాగము జగన్మాత మాత తవ చరణేవా రచిత నవా దం దేవీ ద్రవిణమీ భూయ తవమయ తి స్నేహం మయి నిరుపమం యత్ ప్రకృరుషే కుత్రో జాయేత క్వచిదీ కుమాతి ఇదయ్యే లోపల మీకు వచ్చేస్తుంది రాగం సరేనా వచ్చేస్తుంది బాగానే బాడుతూ ఉండాలి ఇంకా పన్నెండు శ్లోకాలు కదా ఇది నాలుగోది ఎట్లా వచ్చేస్తుంది వస్తుంది కానీ ఇంట్లో బాడబాకండి దీన్ని శ్యామరాగం అంటారు శ్యామరాగం అయిందే రాగం శ్యామరాగం పూజలో ఎక్కువ ఈ రాగాన్ని ఉపయోగిస్తారు పూజ అమ్మవారిని కూడా ప్రార్థన కనుక జగన్మాతహ మాతహ చూడండి జగన్మాత జగత్తుకంతా తల్లి జగన్మాత అంటే జగత్తుకు తల్లి మాతహ అమ్మా తవ చరణ సేవ అంటే నీ పాదపద్ములకు సేవ చేయడం అనేటువంటిది న రచిత ఎప్పుడు చేయలేదు అంతటోని కాదు ఇది ఒక అపరాధం అమ్మ నీ చరణ సేవ నీ చరణకమల సేవ నీ పాదపద్మాల్ని నేనెప్పుడు సేవించలేదు ఒకటి నవా దత్తం దేవి దేవి అమ్మా నవా దత్తం ద్రవిణమపి భూయ తవ తవ నీకు మయా నాచేత ద్రవిణమపి అమ్మ ద్రవిణం సరేనా ఏంటి ద్రవిడమం అంటే తెలుసు కదా భాగ్యం ఏదైనా ద్రవిడమే డబ్బే కాదు అంటే నీకోసం నేను ఖర్చు పెట్టింది ఏం లేదని అర్థం ద్రవిణమపి పోనీ డబ్బైనా సరే ఏమైనా నీకోసం ఖర్చు పెట్టానా అస్సలు లేదు నా బాధత్వం ఎప్పుడు ఇవ్వలేదు ఎట్లా భూయహేత తవ నీకు భూయహ ఎక్కువగా ద్రవిణమపి కాబట్టి ద్రవ్యం కూడా నేను ఎప్పుడూ ఇచ్చింది లేదు తథాపి అయినప్పటికీ కూడాను త్వం అమ్మా నువ్వు మయి నా విషయంలో నిరుపమం స్నేహం అసమానమైనటువంటి ప్రేమని యత్ ప్రకృరుషే ప్రకృరుషే యత్ యత్ ప్రకృరుషే ప్రకృరుషే యత్ అంటే నువ్వు ఆ విధంగా నీ ప్రేమను నా మీద చూపిస్తూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి తల్లి కుపుత్ర జాయేత కుమార్తన భవతి ఎక్కడా క్వచితపి ఎక్కడ కూడాను చెడ్డ కుమారుడు ఉండడు ఉంటాడు కానీ తల్లి ఇంకొక విధంగా ఉండే అవకాశం లేదమ్మా ఇదే దీన్ని చెప్తా ఉంది అని కాబట్టి గడిచిన శ్లోకం తెలిసారు మూడో శ్లోకం ఇప్పుడు మనం చూసేసాం మూడో శ్లోకంలో దాంట్లో ఏంటి విషయం అమ్మ నన్ను దూరం పెట్టద్దనే కదా మదీయ కాబట్టి నేను విరళహా తరళహ అహం వాళ్ళలాగా సరళ బుద్ధి కలిగిన వాడిని కాదు విరళ బుద్ధి కలిగిన వాడిని కాదు అట్లని చెప్పేసి నన్ను దూరంగా పెట్టద్దు ఎందుకంటే నువ్వు తల్లివి నేను బిడ్డని నేను తప్పు చేయడమే నా అది అని మూడో శ్లోకం కాబట్టి నన్ను దూరంగా పెడతావేమో అయం త్యాగ నన్ను దూరంగా పెట్టద్దని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో అమ్మ నీకు ఇంత పెద్ద ప్రేమ నా మీద ఇదే చూడండి తమాషా రివర్స్ నీ ప్రేమకు దూరం చేయిద్దని మూడో శ్లోకం ఇంత ప్రేమ నా మీదని నాలుగో శ్లోకం ఏంటది ఇప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ అన్నది ఇపనిషత్తు అంటే తల్లిని దేవతలాగా చూడమని తల్లినే దేవతలాగా చూస్తే జగ్జనని ఎందుకని ఈ జన్మలో మనకు తల్లి ఉంది ఏమి వచ్చే జన్మలో ఉంటుందని చెప్పలేము ఎందుకని గత జన్మలో కూడా మనకు తల్లి ఉండింది ఎందుకంటే మనకు జన్మలు ఉన్నాయి గనక ఆ జన్మల యొక్క కర్మ ఫలాలను అనుభవించడం కోసమే ఇప్పుడు మనం జీవించున్నాం గనక కాబట్టి మన జన్మకు కారణమే కర్మ కాబట్టి కర్మ ఎప్పుడు చేశాము గతంలో చేశాం కాబట్టి పూర్వజన్మ మనకు ఉండింది ఆ పూర్వజన్మలో మన తల్లి ఎవరు ఏమో నాకేం తెలుసు ఆ తల్లితో నాకు ఉండేటువంటి సంబంధం తెగిపోయింది ఇప్పుడు పుట్టాను మళ్ళీ ఇప్పుడు ఒక తల్లి ఆమె పోయింది ఆమె ఎక్కడ పుట్టిందో ఆమెకి గత జన్మలో తల్లి ఎవరో ఈ జన్మలో తల్లి ఎవరో చూసారా కాబట్టి ఏ తల్లి అయినా అందుకని జగన్మాతహా మాతహ అమ్మ అని అంటే మనకు తల్లి ఎవరో ఆమె ఒక జన్మకు సంబంధించిందే కానీ అన్ని జన్మలకు సంబంధించింది కాదు కాబట్టి ఈ జన్మలో మనకి ఏదైనా సరే కష్టం వస్తే తల్లి మనల్ని ఓదార్చుతుంది ఇంకో జన్మలో కాబట్టి అన్ని జన్మల్లో మనల్ని ఓదార్చేటువంటి తల్లి ఉండాలి ఆమె ఎవరై ఉండాలి జగన్మాత ఆమె ఎవరో కాదు జగన్మాత ఒక్క జన్మలో ఏర్పడినటువంటి తల్లినే దైవ సమానంగా చూడమని చెబుతూ ఉంటే ప్రతి జన్మలోనూ మనకు అంబిక అమ్మవారు జగజ్జనని మనకు తల్లి ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రతి జన్మలో మనకు తల్లి అయిందో దాని అర్థమేంటి అందరికీనా నీకొక్కదానికేనా నీకొక్కరికేనా అందువల్ల జగజ్జనని జగత్తుకంతా కూడా జనని కాబట్టి ఈ జన్మలో నాకు తల్లి ఉంది కానీ ఎప్పుడు రక్షించే జగజ్జనని ఉంది తల్లి విషయంలో నేను ధర్మంగా నడుచుకుంటాను కానీ జగన్మాత విషయంలో నేను భక్తితో చరిస్తాను అందువల్ల జగన్మాతహ మాతహ కాబట్టి ఈ జన్మలో ఉండేటువంటి తల్లి మాతృదేవోభవ ఆమె భగవంతుడితో సమానం కాదనడా లేదు కానీ జగజ్జనని అన్ని జన్మల్లో కూడాను మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి తల్లి ఎవరంటే ఆమె జగన్మాత ఇప్పుడు మొన్న కూడా అంటే నాకు టైం లేకుండా పోయింది ఆ కార్తీక దీపోత్సవంలో అప్పటికి ఎక్కువ టైం నేనే మాట్లాడినంటారు వాడు హాఫ్ అవర్ నాకు ఇస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను అప్పటికి అక్కడ దీపం వెలిగించి ఊరికి టచ్ చేస్తాను అక్కడ చెప్పడానికి నా టైం లేదు ఇవన్నీ దీపం వెలిగించి ఆ దీప జ్యోతిలో ప్రజ్వలనం ఆ జ్వాలొచ్చింది కదా ఆ జ్వాలలో చూడాలి నాయన దీపాన్ని దనం పెట్టేది కాదు ఆ జ్వాల ఏదైతే వస్తూ ఉందో దాని దీపం వెలిగించిన తర్వాత జ్వాల వస్తుంది కదా దీప జ్వాల ఆ జ్వాలలో చూడాలా ఏం చూడాలా ఉమా సహిత త్రయంబకేశ్వరినైనా చూడాలి లేకపోతే దామోదరమూర్తినైనా చూడాలి కేలే చూసేటప్పుడు ఇది చెప్పాలి ఈ శ్లోకం కిటాపతంగ మశకాశ్చ వృక్ష జలే స్థలేవస దృష్ట్వా ప్రదీపం న జన్మ భగినో స్వచాయి విప్రా అని చెప్పి ఆ దీప జ్వాలలో చూసి నమస్కరిస్తేనే కార్తీక దీపాన్ని వెలిగించి దర్శించినందుకు పుణ్యం అర్థమవుతుంది కానీ ఆ శ్లోకం ఏం చెప్తా ఉంది నాకు టైం లేదా కొద్ది బ్రీఫ్గా చెప్ కీటాపతంగా కీటకాలు ఉంటాయి దీపం చుట్టూ సరేనా పతంగాహ రెక్క పురుగులుంటాయి మచకాహ దోమలుంటాయి వృక్షాహ అక్కడ వృక్షాలు కూడా ఉంటాయి చెట్లు కూడా ఉంటాయి మొక్కలుంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఉంటాయి వెలిగిస్తావు జలే స్థలే కాబట్టి నీళ్లలో కాని భూమి మీద గాని జలే స్థలే ఏ నివసంత జీవా చూచారా ఏ జీవులైతే నివసిస్తూ ఉండారో దృష్వా ప్రదీపం ప్రకర్షణ చక్కగా వెలుగుతూ ఉండేటువంటి ఆ దీప జ్వాల ఏదైతే ఉందో దానిని దర్శించిన దర్శించాలంటే కళ్ళు ఉండాలి సరేనా కొన్ని జంతువులకు కళ్ళు ఉండవు సరేనా అయినా కూడా ఈ దీపకాంతి వాటి మీద పడితే చాలు దృష్వా ప్రదీపం ఇప్పుడు మనం కూడాను ఎవరన్నా వెలిగించారనుకోండి ఆయన మన ఇంట్లోనే వెలిగించారు నాన్న వెలిగించాడు దనం పెడుతూ ఉండాడు ఆ దీపకాంతి మన మీద పడింది అనుకోండి ఒకవేళ మనం చూస్తే ఓకే చూడకపోయినా ఆ దీపకాంతి మన ఎద పోతే ప్రదీపం నచ జన్మ భాగినహ మళ్ళీ ఇంకో జన్మెత్త అవకాశమే లేదన్నాడు జన్మరాహిత్యం చూసారా భవంతి నిత్యం స్వపచాహి విప్రాహ స్వపచుడు అంటే దారి దెప్పినటువంటి అనాచారవంతుడు దురాచారవంతుడు అటువంటి వాడు విప్రాహ వేద పఠనం చేసేటువంటి బ్రాహ్మణుడు ఏ విధంగా సదాచారవంతుడుగా ఉంటాడో అట్లా అయిపోతాడు అంత శక్తి కార్తీక దీపోత్సవంలో ఉంది అంటే ఆ దీపాన్ని మనం దర్శించడం అయినా జరగాలి లేదంటే దాని యొక్క కాంతి మన మీద పడ్డా కూడా సరిపోతుంది చూసేలా తమాషా అంటే దీపం వెలిగించేది నువ్వు ఆ కాంతి నా మీద పడితే నేను తరిస్తా దీపం వెలిగించేది నువ్వు ఆ కాంతి కనుక బల్లి మీద పడితే బల్లి తరిస్తుంది ఎందుకని ఏ నివసంతి జీవాహ జలే స్థలి కాబట్టి ఇవి అందరూ జీవులే జీవులందరికీ కూడా తల్లి జగజ్జనని ఆవిడ రక్షిస్తూ పోతుంది అది తమాషా కాబట్టి కార్తీక దీపోత్సవంలో కూడా అమ్మవారి వైభవం అందుకని ఉమాసహిత త్రయంబకేశ్వరుడు కాబట్టి అమ్మవారితో కూర్చున్నటువంటి సాంబం సాంబం అంబాసహితుడైనటువంటి పరమేశ్వరుడితో దర్శించడం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటి విషయం కనుక జగన్మాత మాత మాతహ ఇప్పుడు ఉండేటువంటి తల్లి ఈ జన్మకి కానీ ఇవి అన్ని జన్మలకు కాదు జగన్మాత ఎవరైతే ఉన్నారో అందరినీ రక్షించేటువంటి తల్లి సర్వజీవుల్ని రక్షించేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని నేను హే మాతహా జగన్మాతహా తవ చరణ సేవ న రచిత నీ యొక్క పాదపద్మాల్ని నేను ఎప్పుడూ సేవించినటువంటి పాపా పోలేదు పో నంబర్ వన్ కాబట్టి అమ్మ నువ్వు ఈ జగత్తనంతా కూడా రక్షించేటువంటి తల్లివి కాబట్టి ఎవరికైనా సరే తల్లితో ఉండేటువంటి సంబంధం సామీప్యం ఇంకెవరితో రాదు ఈ ప్రపంచంలో తండ్రితో కూడా రాదు కాబట్టి తల్లితో మనకు ఉండేటువంటి సామీప్యం ఏదైతే ఉందో అది తల్లి మనల్ని పెంచేటట్టుగా చేస్తూ ఉంది కాబట్టి తల్లి బిడ్డను ఏ విధంగా అయితే పెంచి పోషిస్తు ఉందో అట్లాగే జగన్మాత ఈ జగత్తునంతా కూడాను పోషిస్తు ఉంది ఆమె యొక్క చల్లని నీడలో మనమంతా కూడా హాయిగా జీవిస్తూ ఉన్నాము తవా దత్తం దేవి ద్రవిడమీ భూయహయా చేత అమ్మ నా చేత తవా నీకు ద్రవిడం అపి నా దత్తం పో ఏదన్నా నీకు ఏదైనా నేను కాస్త ద్రవ్యమైన ఖర్చు పెట్టానా అంటే ఎప్పుడు ఏమీ ఖర్చు పెట్టలే పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగు తెలుసు నాకు దాంట్లో కూడా పుష్పం పట్టుకొని ఎప్పుడు ఎందుకని పూలు కూడా కొనాల్సి వస్తుంది ఫలం కొనాల్సి వస్తుంది ఏమో ఆకులు కూడా ఉంటాయో లేదో ఆకులు కూడా కొనాల్సి వస్తుందేమో వినాయక చవితి అయితే కాబట్టి తోయం నీళ్లు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి సరే అన్ని నీళ్లు పోస్తాను లేదంటే అన్ని ఆకులేస్తా నీ దగ్గర అంతేగాని నీకోసంగా ఒకబ్బరికాయ ఎప్పుడూ నేను కొన్నా ఇతరుల కనుక కొంటే ఆలయంలో వాళ్ళు తిరిగి వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మనకు గనక కొద్దిగా ఒక మొక్కిస్తే సంతోషం అని థ్యాంక్స్ థ్యాంక్స్ అని తిన్నవాళ్ళమే కానీ ద్రవిడమే నీకోసంగా నేను ఖర్చు పెట్టిందంటూ ఏమీ లేదు అది అంటే ఈ రెండింటిలో ఏమర్థం అవుతుంది అమ్మవారి చరణ సేవ ఎప్పుడు చేయాలి నంబర్ వన్ తర్వాత ద్రవ్యం కూడా సమర్పించాలి ఏమి ఆమెకి లేఖనా ఎవరు ఆమె ఆమె ఎవరు సార్ శ్రీదేవయ్యా కాబట్టి సాక్షాత్ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి మొత్తం ఆవిడ దగ్గరే ఉండేది ఏమి ఆవిడ ఆవిడ నీ యొక్క డబ్బు నా నీ దగ్గర ఏముంది ఏముంది సార్ ఏముంది చెప్పు నువ్వు ఏమిటా ఆమెకిచ్చేది మనం ఆమెకి ఇవ్వగలమా ఏ ఎప్పుడు ఇవ్వలేం మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ద్రవిడప్రదహ ఇది పదం ఉంది ఎక్కడ విష్ణు సహస్రనామం ద్రవిణప్రదహ ద్రవిణం దదాతీతి ద్రవిడం ఈ ధనాన్ని మనకి ఇచ్చేది ఎవరో ద్రవిణం వాంఛితం దదాతి ఇది ద్రవిడప్రదహ అని ఉత్పత్తి కాబట్టి మనకు ఏదైతే కోరుకుంటూ ఉన్నామో ధనం కావాలని ఆ ధనాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు సాక్షాత్ భగవంతుడు విష్ణు సహస్రనామం కాబట్టి ద్రవిడాన్ని ఆయన ఇచ్చేటప్పుడు మనమేమో ఆయనకి ఇవ్వగలం అమ్మకివ్వగలం మనం ఏం తెచ్చాం గనక వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొని వచ్చామ ఏడుపు పోయేటప్పుడు ఏడ్చే శక్తి కూడా ఉండదు కనుక పక్క వాళ్ళు ఏడుస్తారు ఇది తమాష వచ్చేటప్పుడు మనం ఏడుస్తూ వచ్చాం పోయేటప్పుడు ఏడ్చే శక్తి కూడా మనకు ఉండదు గనక పక్క ఏడుస్తారు ఇది తెలుసుకుంటే జీవితంలో ఏడవకుండా ఉంటాం అర్థమవుతా ఉంది కాబట్టి ఈ ఈ పరిస్థితి రాకుండా ఉండాలి ఇది అంటే ఏమీ నేను తీసుకొని రాలేదు అంతా ఇచ్చింది తానే ద్రవిణ ప్రద నాకు ఇచ్చినటువంటి వాడు తానే ఎవడైతే ఇచ్చాడో తిరిగి వాడికి సమర్పించకుండా తినేవాడు దొంగని భగవద్గీత అంతే కదా కాదా ఇప్పుడు అమ్మగారు చూడు వంట చేసేవాడు పూర్వం వంట అయిపోయిన తర్వాత ఆ పైన అన్నం అట్లా తీసి కళకద్దుకొని పొయ్యిలో వేసేవాడు పూర్వక ఎందుకని ఈ ఈ పొయ్యి వంట తయారైంది కనుక వంటనిచ్చినటువంటి వాడు అగ్నిదేవుడు కాబట్టి అయ్యా నువ్వు కూడా నీ కడుపు కూడా నిండాలని పెట్టేవాడు కాబట్టి ఇచ్చినవాడికి పుచ్చుకున్నవాడు తిరిగి ఇవ్వాలి అయిపోయి పెట్టకూడదు కాబట్టి హే హే భగవాన్ ఇచ్చినవాడు నువ్వు నేను ఈ ప్రపంచానికి ఏమీ తీసుకొని రాలేదు కాబట్టి ఇచ్చినవాడికి తిరిగి ఇవ్వాలి ఆ ఇవ్వాలి అనేది సమర్పణ సమర్పించాలి భగవంతుడికి సమర్పించాలి ఆ రెండూ నేను చేయలేదమ్మా అది తమాష ఎప్పుడు నీ యొక్క చరణకమల సేవకు నోచుకోలేదు నెంబర్ వన్ పోనీ నీ కోసం నేను ఏదైనా ఖర్చు పెట్టానంటే ఖర్చు పెట్టలేదు నెంబర్ టూ కాబట్టి ఈ రెండు కూడా నేను చేయలేదు అర్థమవుతుంది తథాపి తళ్ళైన్ తడలైన్ చూడండి తమాష తథాపి అయినప్పటికి కూడా తథా అలా అయినప్పటికీ కూడా త్వం నీవు మయి నాయందు నిరుపమం స్నేహం అసమానమైనటువంటి ప్రేమ అమ్మ నేను నీ పాద పాద కమలాలని చరణ కమలాలని అర్చించింది లేదు సరే నీ కోసం పైసా ఖర్చు పెట్టింది లేదు అయ్యా కాశీ పోయి విశ్వేశ్వరుని దర్శనం చేస్తాం ఎందుకయ్యా సిడీ తెచ్చుకొని టీవీలో చూస్తాంలే అక్కడికి వచ్చేసింది వ్యవహారం అర్థమవుతుంది కాబట్టి పైసా నేను ఖర్చు పెట్టను అంత లోభి నేను పైగా నా దగ్గరే అక్కడిది నేనేం తీసుకొని వచ్చాను కనుక అంతా నువ్వే ఇచ్చావు నువ్వు ఇచ్చిందని కూడా నీకు సమర్పించలేనిటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడిని టూ నంబర్ టూ అయినా తథాపి అయినప్పటికి కూడాను అమ్మ నీకు ఎందుకు నా మీదంత త్వం మయి నువ్వు నా విషయంలో నిరుపమం స్నేహం అసమానమైనటువంటి ప్రేమ స్నేహం అంటే ప్రేమ కాబట్టి యత్ ప్రకృరుషే ప్రకృరుషేయత్ అది యత్ ప్రకృరుషే యత్ ప్రకృరుషే ప్రకృరుషే యత్ ఏదైతే ఉందో ను చూపెట్టేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అందుకని నేను అంటున్నా కుపుత్రో జాయేత త్వచితపి కుమార్తా నభవతి కాబట్టి చెడ్డ కొడుకుంటాడేమో గాని తల్లి ఆ విధంగా ఉండే అవకాశం లేదు అని నేను అనడంలో కారణం అదే ఎందుకని మా పరిస్థితి వేరే ఎవరైనా మేలు చేస్తే కూడా తిరిగి వాళ్ళకి మేలు చేయం కానీ నేను నీ పాద పద్మాల్ని అర్చించలేదు నీ కోసం ఒక పైసా ఖర్చు పెట్టలేదు అయినా కూడా నిరుపమం స్నేహం అసమానమైనటువంటి ప్రేమని నా మీద కురిపిస్తూ ఉన్నావు తండ్రి తల్లి కాబట్టి ఇది స్నేహం స్నేహం అంటే సుహృత్ సుహృత్ వచ్చింది ఈ పదం ఎక్కడైనా సుహృదం సర్వభూతానం విష్ణు శాసనంలో వచ్చిందిలే కానీ మీకు ఐదవ అధ్యాయం లాస్ట్ స్లోకి ఇదే కదా సుహృదం జ్ఞావా మాం శాంతి వచ్చి భోక్త సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతాం సుహృదం సర్వూతాం సర్వభూతాం సర్వప్రాణినాం కాబట్టి కేవలం ఒక మనుషులకే కాదు అందరూ జీవించడానికి కారణమైనటువంటి తల్లివి గనక ప్రత్యుపకార నిరపేక్షతయా అది ఇంపార్టెంట్ ప్రత్యుపకార నిరపేక్షతయా అంటే మళ్ళీ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా అపేక్షించకుండా నిరపేక్షతయ ఉపకారిత్వాత్ సుహృత్ అది దాని అర్థం సుహృద్ అంటే ఏంటో తెలుసా కేవలం స్నేహితులు అంటారు స్నేహితుడు కానే కాదు అందుకని సుహృద్ అనే పదం భగవంతుడికే వాడతారు సుహృద్భావం అంటారు ఇది అంతా తెలియ మాట్లాడే మాటలు సుహృద్ అంటే భగవంతుడే గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడు సుహృత్ ఎందుకని ప్రత్యుపకార నిరపేక్షతయా ప్రత్యుపకార నిరపేక్షతయా మన నుంచి మళ్ళీ ప్రత్యుపకారాన్ని తిరిగి మన నుంచి సహాయాన్ని ఆశించకుండా నిరపేక్షతయా ఉపా ఉపకారిత్వాత్ సుహృత్ కాబట్టి నీ నుంచి మళ్ళీ ఏది ఆశించకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మనకి చేశారంటే తిరిగి ఆశిస్తారు పైగా అంటారు కూడాను నేను ఇన్ని చేశానండి అప్పుడు అప్పుడు అది చేశానండి ఇప్పుడు ఇది చేశానండి అదంతా మర్చిపోయాడండి అవన్నీ జ్ఞాపకం రాలేదండి అంటామా కాబట్టి ఏదో ఒకటి ఆశించి మనం ఇతరులకి ఉపకారం చేస్తాము కానీ ప్రత్యుపకార నిరపేక్షతయ ఉపకారిత్వాత సుహృదు కాబట్టి ప్రత్యుపకారాన్ని ఏది ఆశించకుండా చేయడం మామూలుగా ఒక స్నేహితుడు మనకు సహాయం చేస్తాడు మనంటి రాసి పెట్టుకున్నాయో ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డిడ్ అండ్ రాసి ఉంటారు కాని వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా మా స్నేహితులు గనక ఇంతకనే ని సహాయం చేసి పెడితే రేపు నాకు ఏదో సహాయం చేస్తాడు అనుకుంటాడు అది స్నేహ సంబంధం అదే మన కుటుంబంలో ఉండే వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు కూడా అమ్మా ఎందుకని నా కుటుంబీకుడు గనక ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ సర్ నా కుటుంబీకుడు గనక সেবা చేయడం అట్లాగే కొన్ని సమస్తలు ఉంటాయి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ సుందర సత్సంగ్ కాబట్టి సుందర సత్సంగం వాడు ఇంకోటి సహాయం సుందర సత్సంగం వాడికే చేస్తాడు ఎందుకని తెలుసా రేపు కనుక మనం శృతి మందిరం పోవాలంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా బస్ ఛార్జీ వాడు పెడతాడు ఎందుకని ఈరోజు నేను పెట్టాను కనుక రేపు వాడు పెడతాడు ఏదో ఒక ప్రత్యుపకారాన్ని ఆశించి ఎవరైనా ఈ ప్రపంచంలో చేస్తూ పోతారు కానీ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేసేది ఒక్క భగవంతుడే ఎందుకని నువ్వు ఏం ప్రత్యుపకారం చేస్తావు నేను అడుగుతున్నా చెప్పు భగవంతుడికి ఉపకారం ఏం చేస్తావు నువ్వు ఆలోచించండి తలగొట్టుకోవడం కన్నా ఇంకేం లేదు ఏం చేస్తావయ్యా నువ్వు భగవంతుడికి ఉపకారం చేసేంత మేలు చేసేంత శక్తి నీకెక్కడిది చెప్పు పోయి నువ్వు ఉపకారం చేయాలంటే ఆయన ఇప్పుడు ఏంటి ఆయనకి లేనిదేంటి ఆయనకి లేనిదేమిటి నీకు ఉన్నదేమిటి నువ్వు ఆయనకి ఉపకారం చేసేది ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఉపకారం మనం భగవంతుడికి చేయలేం గనక ఆశక్తులం గనక రెండు చేతులు జోడించడం కనుక చేసేది ఏమీ లేదు అదే నమహ అదే నమహ నమహ నమస్కారం ఎందుకని నేనేం చేయలేను తండ్రి అంతా నువ్వే చేశావు నాకు నా జీవితంలో చేసిందంతా నువ్వే నాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఆ సహాయం అందుతూ ఉంది నేనేం కోరడం కాదు మనం కోరితేనా గుండె కొట్టుకుంటూ ఉండేది మనకు తెలుసా గుండె అనేది ఒకటి ఉందని అది కొట్టుకునేటప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది ఈ గుండె తల్లిగర్భం నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి కొట్టుకుంటూ ఉంది నీకు తెలుసా గుండె కొట్టుకోవాలని హార్ట్ బీట్ నీకు తెలుసా ఏ ప్రత్యుపకారాన్ని నీ దగ్గర నుంచి ఆశించి భగవంతుడు చేస్తున్నాడని నేను అడుగుతున్నా భగవంతుడు కొట్టించేది గుండెని ఎక్కడో ఒక్క చోట ఆగుతుంది అయిపోతుంది అట్లాగే రక్తం ప్రసరిస్తూ ఉంది మన దేహంలో రక్త ప్రవాహం నడుస్తూ ఉంటేనే రక్త ప్రసరణ నడుస్తూ ఉంటేనే మనం బ్రతుకుతాం లేకపోతే బ్రతికే అవకాశం లేదు అది నీకు తెలుసా నువ్వు చెబితే జరుగుతూ ఉందా దేహంలో ఎవరి నీకు ఉపకారం చేసేటువంటి వాళ్ళు మన ప్రమేయమే లేకుండా శ్వాసలు నడిచిపోతూ ఉండయి శ్వాసలు నడిస్తేనే కదా మనం బ్రతుకుతూ ఉన్నాం కొద్దిసేపు కుక్కు పట్టుకుంటే చచ్చిపోతాడు మనిషి అదే ఆక్సిజన్ తీసుకోలేనిటువంటి పరిస్థితి కనుక వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడిని పెట్టి దూడక ముత్తిక ముతికలిస్తారు చూడండి దాన్ని ఏమంటారు దూడకే ఒకటి తగిలిస్తారు ఎట్లా అట్లా తగిలిచ్చి పెట్టాల్సి వస్తుంది గంట గంటకే బిల్లు కట్టాల్సి వస్తుంది ఎవరైంది నీకు ఇంత చేసింది కిడ్నీలు పనిచేస్తున్నాయి ఎవరి వల్ల నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే శ్వాసలు నడుస్తూ ఉండే అప్రయత్నంగా నీ ప్రయత్నం లేకుండా రాత్రిపూట నువ్వు గాఢ నిద్రలో ఉంటే కూడాను శ్వాసలు కదిలిస్తూ ఉండడే ఒకవేళ శ్వాసలు ఆగితే జీవితమే లేదు ఇంత ప్రత్యుపకారం చేసేటువంటి వాడిని ఉపకారం చేసేటువంటి వాడిని సుహృత్ కాబట్టి ప్రత్యుపకార నిరపేక్షతయ ఉపకారిత్వాత సుహృతు ఏ ఆశించకుండా మన నుంచి నిరంతరం కూడా మనకు తోడ్పడుతూ ఉండేవాడు ఇదంతా కనుక అర్థమైతే భగవంతుడిని ప్రేమించకుండా ఒక్క క్షణం ఉండలేవు ఎందుకో తెలుసా ఒక్క క్షణం మనం నడవలేవు సార్ కాబట్టి నువ్వు చూస్తున్నావు భగవంతుడు ఉండడం వల్ల చాలా మంది గుడ్డి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచాలు నువ్వు వింటూ ఉన్నావు చెవులు ఉండడం వల్ల చాలా మందికి చెవిటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఎందుకో తెలుసా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కదా నాకేం అర్థం కావడం లేదు కానీ ఆయన వల్లనే చూస్తూ ఉన్నాం కంటిలో ఉండేటువంటి కాంతి తానే చెవిలో ఉండేటువంటి వినికిడి తానే మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేది తానే క్షణ క్షణానికి మనకు ఈ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాడు కంటి రెప్పలు పడుతూ అట్లా లేస్తూ ఉన్నాయంటే ఏంటి అర్థం ఏంటి అర్థం ఎవరి యొక్క అదృశ్య హస్తం మన ప్రమేయం ఏమన్నా ఉందే లేదు కంటిరెప్పలు వాటంతా అవే కొట్టుకుంటూ ఉన్నాయి ఎంత పొల్యూషన్ ఉండే ప్రపంచంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది ఒక్కటి చాలు భగవంతుడి దానం పెట్టడానికి చాలామంది అంటున్నారు ఇటీవల క్యాన్సరు విపరీతంగా అది గాలిలాగా వ్యాపించిపోయినది ఎంత అర్థమే కావడం లేదు నిన్న కూడా నేను బాధపడుతున్నా బాధపడి చేసేదేం లేదు అంటే అంత మనకు చాలా సన్నిహితమైనటువంటి సత్సంగ సభ్యుడు చనిపోయాడు ఆశ్చర్యం ఇంద్ర ఇతనింద్ర చనిపోవడం అనేది ఆశ్చర్యం ఏం చేస్తామో చెప్పండి అదేమంటే క్యాన్సర్ అంటారు క్యాన్సర్ ఏంటంటే పొల్యూషన్ అంటారు మనం ఎక్కడున్నాం ఎంత పొల్యూషన్లో ఉన్నాం చెప్పండి హైదరాబాద్ కన్నా పొల్యూషడా కానీ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే భగవంతుని యొక్క కృపగా ఆగిపోతే భగవతి యొక్క కృపగా ఇంకేం చెప్పండి కాబట్టి అమ్మ ఇటువంటి పొల్యూషన్లో మేము ఉన్నా కూడా ఇంకా ఉన్నాం కొంతమంది మంది అట్లా జారి కాలు జారేట్లు పడతారు చచ్చిపోతారు కాలు జారేట్లా పడతారు కాలు ఇరిగిపోద్దు కానీ మనం ఒక్కొక్కసారి మేడ మీద నుంచి కింద పడితే చిన్న బిడ్డ బతికుండడం ఇటీవల మన పేపర్లలో చూసాం ఏమనాలా భగవంతుని కృప ఉంటే ఏది జరగకూడనిది జరుగుతుంది అర్థమవుతుంది జరగవలసింది జరగకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం వీటిని దాటేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనకు ప్రాణాన్ని ఇచ్చేవాడు కూడా తానే ప్రాణం దదాతి ప్రాణం అంటే బలం ప్రాణం బలం దదాతి ఇది ప్రాణదహ ప్రాణదహ విశుసాసం ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఆయన వల్లనే మనకు ప్రాణం వస్తూ ఉంది అన్ని నడుస్తూ ఉన్నాయి ఇదంతా భగవతి యొక్క అనుగ్రహంతో జరుగుతూ ఉంది కాబట్టి భగవతి మీద అకుంఠితమైనటువంటి విశ్వాసంతో భక్తితో మనం జీవిస్తూ ఉండాలి మనకు ముఖ్యంగా ఈ శతాబ్దంలో చదువుకున్న వాళ్ళే తెలిసి ఉంటుంది ఈ శతాబ్దంలో మొదటి రెండు దశాబ్దాల్లో ఒక మహా మేధావి దక్షిణ భారతదేశంలో జీవించాడు ఆయనే శ్రీనివాస రామానుజం శ్రీనివాస రామానుజం అంటే చిన్న విషయం కాదు ఈ రోజు ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ లైబ్రరీలో ఆయన పరిశోధనలు చేసినటువంటివి మ్యాథమెటిక్స్ మీద ఇప్పటికి కూడా అవి భద్రపరిచి ఉన్నారు అంత మహామేధావి బతికిందేమో ముప్పై సంవత్సరం పద్దెనిమిది వందల పుట్టాడు పంతొమ్మిది వందల చనిపోయాడు ముప్పై ఒక్క సంవత్సరాలే మహామేధావి ప్రపంచం భరించలేకపోయింది ఆయనే ఇంకో పది సంవత్సరాలు ఉంటే ఎట్లా ఉండేదో రామాయణం మీద కూడా కొన్ని వ్యాసాలు రాశాడని చెప్తారు కానీ అవి లభ్యం కాలేదు ఇప్పటికి కూడాను ఆయన తీసేసంతా కూడా ఆయన చెప్పినటువంటి మ్యాథమెటిక్స్ థీరీస్ అన్నీ కూడాను ఆ కేంబ్రిడ్జ్ లైబ్రరీలో ఇంగ్లాండ్లో భద్రపరచబడి ఉన్నాయి ఇప్పటికి కూడా వాటిని రెఫర్ చేస్తారు ఎక్కడ అంత చిన్నతనంలో అంత చిన్నతనంలో కూడాను ఆయన ఎవరికీ మాస్టర్లకే అర్థం అనేటువంటి థీరీస్ అన్నీ కూడాను చెప్పేవాడు మ్యాథ్స్లో గణితంలో ఒక చోట రాస్తాడు ది గాడ్డెస్ ఆఫ్ నమ్మక్క The Goddess of Namakkal inspired me with the formulae in dreams. On rising from bed, I would note down the results and rapidly verify them. I said, How much time did I come to say that? I said, I was going to say, I was going to say, I was going to say, I was going to say, I was going to say, Pinnumsila, I was going to say, Selandagara, పెనుంశల అనేటువంటి చోట నమ్మక్కళ్ అని అమ్మవారున్నారు జగన్మాతే ఆమె పేరు అక్కడ నమ్మక్కళ్ ఆమె యొక్క అనుగ్రహంతో ఈయన పుట్టాడట తల్లిదండ్రులు వెళ్ళి ప్రార్థిస్తే ఈయన పుట్టాడట ఆమె అనుగ్రహం ఈయన మీద ఉంది శ్రీనివాస రామానుజం మీద అంటాడు రాత్రులు నిద్రపోతే కలలు వస్తాయి ఆ కళల్లో ఆమె కనపడి చెప్పేదట ఆ థియరీస్ అన్నీ కూడాను మ్యాథమెటిక్స్ ఆయన అంతకుముందు వాటి మీద ధ్యాస లేదట ది గాడ్నెస్ ఆఫ్ నా ఇన్స్పైర్డ్ మీ విత్ ద ఫార్ములే ఇన్ డ్రీమ్స్ కళల్లో చెప్పేదట ఆన్ రైజింగ్ ఫ్రమ్ బెడ్ నేను నిద్రలేచిన తర్వాత ఐ వుడ్ నోట్ డౌన్ ది రిజల్ట్స్ అండ్ ర్యాపిడ్లీ వెరిఫై దేమ్ ఆ తర్వాత నేను తీసుకొని వాటిని వెరిఫై చేస్తే అవన్నీ కూడా కరెక్టే నన్ను తెలిసేటివి కాబట్టి ఆయనకి కళల్లో అంటే ఏదైనా కళలో కళలో ఏది తెలిసినా అది మిథ్య కాదా మనసుకే కదా తెలిసేది కానీ కళల్లో అమ్మవారు చెప్పిందంటే గత జన్మల్లో ఇటువంటి చోటే పునర్జన్మలు అమ్మవారు వచ్చి కళలో చెప్తే ఆ కళలో చెప్పినటువంటిది సత్యమైంది అని అంటే ఈ మహానుభావుడు గత జన్మల్లో ఎంత పుణ్యం చేసి ఉంటే ఎంత కీర్తించుంటే అమ్మవారిని ఎంత ధ్యానించి ఉంటే ఎంత స్థుతించి ఉంటే ఎంత స్మరించుంటే ఇంత జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి భగవంతుడికి అనేకమైనటువంటి మార్గాలు నీకు కావాలంటే అంటే కళలో ఎవరికి వచ్చినా నైంటీ నైన్ పాయింట్ అంటే జాగ్రత్త ప్రపంచాల సూచనవే వస్తాయి కానీ కొందరు మహానుభావుల విషయం ఇట్లా ఉంది కాబట్టి ఆ శ్రీనివాస రామానుజనికి అంత అద్భుతమైనటువంటి శక్తి రావడానికి కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏదైనా సరే ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క భగవతి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులై ఉంటారో వాళ్ళకే ఇవన్నీ కూడాను లభ్యమవుతాయి ఓ పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాంతి శా